సహనా సహనోనక్తు సహవీకరవహ తేజస్వినధీతమస్ూ మావిషావహై ఓ శాంతిశాంతిశాన్ని నిత్యప్రాప్తమైనటువంటి ఆత్మతత్వానికి అజ్ఞానం అనేది ఎందువల్ల వచ్చింది ఎప్పుడూ వెలుగుంటే చీకటి అనేది ఎప్పుడొస్తుంది నిత్యము స్వరూపము ఆత్మే అలాంటప్పుడు ఆత్మ సద్రూపము చిద్రూపము ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మ సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మలో అజ్ఞానం అనేది ఎందువల్ల కలిగింది ఆ అజ్ఞానం వల్లే కదా ఈ కర్మ జన్మ ఉపాధి జీవత్వం ఇవన్నీ వచ్చాయి ఈ లంపటం మరి అజ్ఞానం ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనం గుర్తించాలి ఆత్మకు అజ్ఞానం అనేటువంటిది ప్రసక్తి లేనేలేదు అజ్ఞానం అనేది ఆత్మ యొక్క ప్రత్యర్థి కాదు అజ్ఞానాన్ని కూడా ప్రకాశింపజేసేదే ఆత్మ ఇది అజ్ఞానము అని తెలియ చెప్పగలిగేదే ఆ చైతన్యం దానిది కాబట్టి ఆత్మకి జ్ఞానము అజ్ఞానము రెండూ లేదు ఎందుకని జ్ఞానాజ్ఞానాలు బుద్ధి యొక్క ధర్మాలు అజ్ఞానము నాకు తెలియట్లేదండి అని ఏదంటుంది బుద్ధి నాకు ఇది తెలుసునండి అని ఏదంటుంది బుద్ధి ఆత్మ అజ్ఞానము కాదు అందుకనే సచ్చిదానంద స్వరూపము మరి అజ్ఞానం ఎక్కడుంది ఉదయం మేల్కొన్న తర్వాత మనిషిని అడిగితే కొంతవరకే అనుభవాన్ని చెప్తున్నాడు ఏమండి హాయిగా ఉన్నానండి ఎలా ఉన్నావు అదేమిటో చెప్పలేనండి చూసారా సగం చెబుతున్నాడు మిగతా సగం నాకు తెలియదంటున్నాడు అంటే సగం తెలుసు సగం తెలీదు దేనికి బుద్ధికి కాబట్టి అజ్ఞానం కాని జ్ఞానం కాని బుద్ధి యొక్క గుణాలే కాని బుద్ధి యొక్క ధర్మాలే కాని ఆత్మ యొక్క ధర్మం కాదు ఆత్మకు ఈ జ్ఞానంతో అజ్ఞానంతో అసలు ఏమాత్రం సంబంధం లేదు మరి ఏ సంబంధం లేనప్పుడు అసలు ఈ ఎలా ఏ విధంగా ఇది అసలు ప్రారంభమైంది ఇక్కడ అంటారాయన స్థానో పురుష వద్భ్రాంత్యాత్వికే రూపే దృష్టతే ఒక వ్యక్తి చీకట్లో ప్రయాణమే వెళుతున్నప్పుడు ఒంటరిగా వెళుతున్నాడు ఆ చీకటి పడింది కళ్ళు పూర్తిగా కనిపించట్లేదు కానీ ఏ అలికిడైనా ఏ చిన్న చప్పుడైనా సరే భయపడిపోతుంటాడు అమ్మో ఏమిటో ఎవరో అని సరే దూరంగా చూశాడు చూస్తే అక్కడెవరో ఒక మనిషి నిలబడున్నాడు పిలుస్తున్నాడు ఇలా రా ఇలా రా ఇలా రా అని పిలుస్తున్నాడు అడిలిపోయాడు మనిషి భయపడిపోయాడు ఏంట్రా చీకటి వాడిలా రా అని పిలుస్తున్నాడు నేను ఒంటరిగా ఈరోజు నాకేదో ముప్పులు ముప్పు తప్పేటట్లు లేదు అనుకుని భయపడుతున్నాడు భయపడి ఇప్పుడు వెళ్ళకపోతే ఒక సమస్య అదే వచ్చి పడుతుంది వెళితే అదొక సమస్య ఏం చేద్దాం అనుకుని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభో దివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాళ్ళగాత్రం భజే దివ్యనేత్రం అనుకుంటూ ఏదో స్మరణ చేసుకుంటూ అలాగ వణుకుతూ అక్కడికి వెళ్ళాడు ఆంజనేయ పాహిమాం హనుమంతరక్షమాం ఆంజనేయ పాహిమాం హనుమంతరక్షమాం అనుకుంటూ వెళ్ళాడు అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళే అది పిలుస్తూనే ఉంది రా రా రా అన్నట్టుగా చేతులుపుతుంది ఏమండి మాట్లాడండి ఏం మాట్లాడలేదు ఊరికి చేతులతో రమ్మనంటున్నారు మీ పేరేంటండి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి నేను పలానా అండి మీరెవరండి అని అడుగుతున్నాడు అది ఏం మాట్లాడట్లేదు పిలుస్తుంది రా రా రా అని వెళ్ళాడు దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళి చూసి నవ్వుకున్నాడు గాలికా కొమ్మలు ఇలా ఊగుతున్నాయి ఆంజనేయ స్వామి చూసారా ఎంత గొప్ప పని చేశారు అసలు భ్రమపడింది ఎవరు అసలు ఆంజనేయస్వామికి వేరే పని అసలు భ్రమపడింది ఎవరు బుద్ధి అందుకని ఒక ఆధారం కావాలి మనకు చూడండి అందుకనే ఇది మానసికంగా వచ్చిన జబ్బు కనుక ఆ మానసిక జబ్బుకి మందేంటి ఏదేదో ఆంజనేయ స్వామినో గణపతి ఎవరినోకలను పట్టుకోవడమే ఊరికినే ఊత వాస్తవం తెలిసిన తర్వాత ఇప్పుడు ఆంజనేయ పాహిమాం హనుమ అక్కర్లేదు నిజం తెలిసిన తర్వాత ఆంజనేయుడిని పక్కన పెట్టేశాడు ఆ పోతే ఆంజనేయులు కూడా ఆ భ్రాంతిజన్యమైనటువంటి ఆ ప్రేతం ఆ దెయ్యం ఏదైతే భూతం అనుకున్నాడో అది పోయింది ఇప్పుడు బే చెట్టండి నేనేదో అనుకున్నాను అనుకుని దాన్ని బాగా ముట్టుకునే అహా ఓన్లే ఓకే ఓకే ఓకే వెరీ గుడ్ ఎప్పుడైతే ఆ భ్రాంతిజ వస్తువు పోయిందో భ్రాంతి పోగానే ఆ వస్తువు పోయింది యదార్థం తెలిసింది ఇప్పుడు ఇంకా ఆంజనేయ స్వామి కావాలా హాయిగా పడుకుంటాడు ఆ చెట్టు కింద అక్కడే పడుకుంటాడు ఏదైతే తనకు భయ హేతు అయిందో ఇప్పుడు రక్షణ కల్పిస్తుంది ఇప్పుడు భ్రాంతి ఉంటే భయం యదార్థం తెలుసుకుని యదార్థాన్ని గ్రహించి భ్రాంతి తొలగితే అదే ప్రకృతి రక్షణిస్తుంది ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఇక్కడ స్థానం పురుషవద్భ్రాంత్యా కృత బ్రహ్మణి జీవత ఇప్పుడు ఉన్నది వృక్షం గాలికా కొమ్మలు ఇలా ఊగుతున్నాయి దాని ఏమనుకున్నాడు ఏదో ఒకటి అక్కడ దెయ్యం ఇదో ఒక భూతం ఉంది భ్రమపడ్డాడు ఇప్పుడు దాంట్లో దెయ్యం అనేటువంటిది స్పష్టంగా వాడు అనుభూతి పొందుతున్నాడు ఆ అనుభూతి పొందుతున్నాడంటే దానికి కారణమేంటి లేనిదాన్ని అక్కడ చూసి దానికి అనుభూతి పొంది దాని యొక్క అనుభవాలకి లోనైపోయి భయానికి లోనయ్యి వణుకు పుట్టి కొద్దిగా భయపడిపోయి భీతి చెందడానికి కారణమేంటి చెప్పండి వాడి బుద్ధిలో భ్రాంతి భ్రాంతి అంటే ఏంటి భ్రాంతి అంటే ఏంటి భ్రమ భ్రమ అంటే ఏంటి లేనిది ఉన్నట్టుగా చూడడం అది ఒక్కటే కాదు ఉన్నదాన్ని చూడలేకపోవడం ప్రధానం ఏంటంటే లేనిది ఉన్నట్టుగా చూడడానికి అసలు కారణం ఏంటి ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడలేకపోవడం ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడలేకపోవడం కారణమైతే లేనిది ఉన్నట్టుగా చూడడం దానిపైన దానివల్ల భ్రమ కలిగింది అది భ్రాంతిగా మారింది వీణ్ణి వణుకులు పుట్టిస్తుంది భయానికి భీతికి గురి చేస్తుంది అలాగనే శుద్ధమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైన ఆత్మయందు నేను జీవుణ్ణి అనేటువంటిది ఒక కల్పన చూడండి ఏమీ లేదు ఇది సచ్చిదానంద స్వరూపమే ఆ నేను అనే వృత్తిని మనం పట్టుకున్నాం ఆ నేను అనే వృత్తిని పట్టుకోబట్టి జీవత్వం ఆపాదన జరిగింది నేనింతే నేను జీవుణ్ణి ఇంతకు ముందు వరకు ఈ దేహంతో తాదాత్మ్యం చెందినప్పుడు నేనెవరనంటే నేనండి ఫలానా వాడండి ఆ పేరుతో ఆ నామరూపాలతో మనం తాదాత్మ్యం ఇప్పుడు విచారణ చేసి చీచి ఈ దేహం పడిపోయేది ఈ పేరు పోతుంది దేహము పోతుంది నామరూపాలు పోతాయి ఇది కాదు ప్రధానం ఇది సత్యం కాదు అనుకుని గుర్తించి దీన్ని గ్రహించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి విచారణ చేస్తూ చేస్తూ వెళ్ళేటప్పటికి ఆ నేను అనేటువంటి జీవుడు ఉంటాడు చూసారా నేను నేను అహం అహం ఆ జీవత్వం కూడా ఆరోపణ అది కూడా ఒక కల్పన చూడండి నీటి మీద ఒక బుడగ పుట్టిందనంటే ఆ బుడగ కల్పన అలాగనే నేను అనేది ఒక వైయక్తికత అంటే ఒక ఇండివిజువాలిటీ ఒక ఎంటిటీ వచ్చిందనంటే అది కల్పన టోటాలిటీ అంటే పరిపూర్ణత ఏదైతే ఉందో అక్కడ కల్పన ఉండదు ఒక బుడగ వచ్చిందనంటే ఒక అల పుట్టిందనంటే అది అర్థమేంటి కల్పన అందుకనే అమ్మవారికి ఒక పేరుంది కల్పన రహిత కాష్ట కాంత అకాంతార్థ విగ్రహ కార్యకారణ నిర్ముక్త కామకేళితరంగిత కనత్కన కథాటంక లీలా విగ్రహధారిణీ అమ్మవారిని అంటారు కల్పనా రహిత ఈ కల్పనలన్నీ పడిపోయినటువంటిది కాష్టా కాష్ట అంటే పరా కాష్టమైనటువంటిది కాంత అకాంతార్థ విగ్రహ కాంతము అనంటే ప్రకాశించేది అకాంతము అనంటే జడము చైతన్యము జడము చూడండి ఈ శరీరంలో జడము దేహం జడం రక్తమాంసాదులు ఎముకలు ఇవన్నీ జడమే ప్రాణం వస్తుంది పోతుంటుంది అది జడమే మనసు జడమే బుద్ధి జడమే ఏమిటి కాంతమిక్కడ కాంతమేంటి నేను నేను నేను నేను అజీవుడు వాడి వల్లే ఇవన్నీ చేతనత్వాన్ని పొందుతుంది వాడు లేవకపోతే ఇవన్నీ అలా పడుంటాయి వాడు లేవడం వల్లనే ఇవన్నీ చేతనవంతంగా మారిపోయింది జడమంతా ఈ జడమయమైనటువంటి మనోబుద్ధులు దేహేంద్రియ ప్రాణాదులన్నీ కూడా జడాలివి ఈ జడాలన్నీ ఇంత చలనము ఇంత చేతనత్వం కలిగిందంటే ఎవరి వల్ల ఆ నేను అనేవాడు లేవబట్టి కాబట్టి కాంతమ ఎవడు వాడు కాంతు వాడు మిస్టర్ కాంత్ ఎవరు అహం నేను నేను అనేవాడు అకాంతములేంటి మనసు బుద్ధి ఇంద్రియాలు ప్రాణము దేహము అందుకని అమ్మవారు ఎవరు కాంత అకాంత అర్థ ఆ నేను అమ్మే ఈ దేహేంద్రియ మనోబుద్ధులు జడాలు కూడా అమ్మాయి అంటే చైతన్యము జడము రెండు ఆవిడే సర్వము వ్యాప్తమయ్యుంది కాబట్టి ఇక్కడ కూడా జీవస్య తాత్వికే రూపే తస్మిన్ దృష్టే నివర్తతే నేను నేను అనేవాడి యొక్క నిజమైనటువంటి తత్వాన్ని పట్టుకుని విచారణ చేస్తే ఒరే నువ్వు ఎక్కడి నుంచి అసలు పుడుతున్నావు అశుద్ధ చైతన్యం అక్కడి నుంచి నేను అనేది ఒక స్పందన మొదలైంది ఆ స్పందన మొదలైనప్పటి నుంచి లోకంలో మనం వ్యవహారం దేహేంద్రియము అనుబుద్ధులను పట్టుకొని తిరుగుతున్నాం ఆ స్పందన ఎప్పుడైతే ఆగిపోయిందో ఇవన్నీ ఒక్కసారి పడిపోతున్నాయి లోకం పడిపోతుంది ఇవన్నీ పడిపోతున్నాయి మొత్తం పడేస్తున్నాడు ఇక్కడ గో వెళ్ళిపోయాడంతే ఫినిష్ వాడు ఎక్కడికి వెళ్ళాడా ఏం చేశాడా ఇంక తెలియదు ఎక్కడ ఎక్కడికి వెళ్ళాడండి ఏడు వెళ్ళాడు వాడు చెప్పండి ఇప్పుడు మనం కొట్టు తాళాలు వేసుకుని మొత్తం అన్ని లాగి చూసి దిష్టి తీసేసి ఇంటికి వెళతాం అలానే వీడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి ఎన్ని కొట్టు కట్టేసి వ్యాపారం వ్యాహారం అంతా కట్టేసి ఎక్కడికి వెళ్ళాడు వీడు వేరే చోటికి వెళ్ళాడా లేదండి వేరే చోటికి వెళ్ళడం ఒక టైం కనిపెట్టుకోవడం ఏం కుదరదు దేశ కాలాలు అలా స్పందించింది ఆ స్పందన ఆగిపోయింది అలా స్పందించింది ఆగిపోయింది గుర్తించండి ఇప్పుడు ఇంకొక పదం వాడుతాం ఆ నేను అనే స్పందన మొదలైన తర్వాత ప్రకృతి వ్యవహారం వ్యాపారం మొదలైంది ఆ స్పందన ఆగిపోతే అయిపోయింది ప్రకృతి శూన్యం నిర్వ్యాపారం మరి ఆ స్పందన చూడండి ఆ స్పందన అనేది ఏం తెలుసా నీటి మీద ఒక బుడగా బస్ కానీ ఆ బుడగ ఏంటి అది కూడా నీరే కాబట్టి ఆ స్పందించే నేను కూడా చైతన్యమే అది ఆత్మే అందులో లే అనుమానం లేదు ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఈ వికల్పాలు ఇవి కూడా ఆత్మస్వరూపమే కానీ ఆ వ్యక్తిత్వం బుడగా అనేటువంటి ఒక వ్యక్తిత్వం ఉందే అది జీవత్వంగా మనకు కనిపిస్తుంది యథార్థానికి అది జీవుడు కాదు అది తాత్విక స్వరూపంగా ఆలోచిస్తే అది కూడా ఆత్మచైతన్యమే ఆ స్పందించే అహం అహం అనేది కూడా పరమాత్ముడే అందుకనే రమణ మహర్షి అంటారు హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం అహం అహం ఇది సాక్షాదాత్మరూపేణ భాతి అయ్యా బ్రహ్మస్వరూపం అంతటా నిండి నిబుడీకృతమైంది సత్యమైంది బ్రహ్మ ఇవన్నీ వికల్పాలు ఈ ప్రకృతిలో కాదు నీ లోపల ఏదైతే అహం అహం అని స్పందిస్తుందో ఎక్కడండి నేను నేను అని స్పందిస్తుంది చెప్పండి బయట లోపల బయట ఎక్కడా స్పందన లేదు ఉంటే నాకు తెలియదు ఉన్నా కూడా నాకు సంబంధం లేదు నేను నేను ఎక్కడ స్పందిస్తున్నాను లోపల రమణ అంటారు ఆ నేను అని స్పందిస్తుంది చూసారా ఆ స్పందించేది కూడా ఆ బ్రహ్మ చైతన్యమే నువ్వేమనుకుంటున్నావు అక్కడ స్పందిస్తున్నా గనుక అక్కడే ఉన్నానని అనుకుంటున్నావు నో అంతటా ఉన్నావు ఆ స్పందన కూడా ఉంది ఇప్పుడు బుడగ పుట్టింది అనుకోండి ఆ బుడగలోనే ఉంటుందే అంతటా ఉంటుందా ఆ బుడగే నీళ్ళు అంటే ఇంకెక్కడా నీళ్ళు లేవండి అని చెప్తావా అంత నీళ్లే ఒక బుడగగా వచ్చింది ఆ నీటి మీద ఇప్పుడు ఆ బుడగ ప్లేస్ తీసేసి మిగతా అంతా నీళ్లు కాదంటావా నో అలాగే నీదంతా బ్రహ్మాకారం బ్రహ్మచైతన్యమే అంత దాంట్లో ఒక బుడగా అహం స్పందన ఇప్పుడు అర్థమైందా మీకు అంతేగాని బ్రహ్మ అంటే నేను అనేదేనండి ఆత్మ అదేనండి బ్రహ్మ సమస్తము బ్రహ్మమే కానీ అందులో నేను అనేది ఒక బుడగ ఒక స్పందన అంతే ఇప్పుడు మీకు అర్థమైందా ఇదంతా బ్రహ్మచైతన్యమే వ్యాప్తమైంది సమస్తం అసలు సమస్తం కాదు ఉండేదే బ్రహ్మ అందులో ఒక చెట్టయినా ఒక కల్పన ఒక పశు కల్పన ఒక పక్షి కల్పన ఒక మనిషి కల్పన ఒక స్త్రీ కల్పన ఒక బ్రాహ్మణుడు కల్పన ఒక సన్యాసి కల్పన ఒక గురువు కల్పన ఒక శిష్యుడు కల్పన ఒక బుద్ధిమంతుడు కల్పన ఒక పండితుడు కల్పన ఒక పామరుడు కల్పన ధనికుడు కల్పన పేదవాడు కల్పన రాజు కల్పన పాలేరు కల్పన ఇవన్నీ కల్పనలే ఇవన్నీ భేదాలే కల్పనలే కానీ ఎన్ని కల్పనలైనా కల్పన రహిత కాష్టా కాంతా కాంతార్థ విగ్రహ ఇవన్నీ కల్పనలు కనుకండి వాడన్నిటిని పడేసిపోతున్నాడు వాడు వాడన్ని ఒక్క క్షణంలో మొత్తం పడేసిపోతున్నాడు ఇప్పుడు ఏం లేదు కాఫీ చల్లరచారు పోసారు అంత నూరుగు నూరుగు నూరుగు నూరుకు పైకి వచ్చింది ఏంటండి కాఫీ అన్నారు ఇదని పట్టుకొచ్చారు అన్నారు అప్పుడు ఏం చేస్తారు మీరు ఓహో వీడికి ఇంకా ఏం అర్థం కాలేదని అంటారు ఇస్తారు ఉఫ్ అన్నప్పుడు ఏమైంది అక్కడ పోదు అదే కాఫీ అయిపోయింది అంతే ఆ నురగే కాఫీ వాటికి తెలియట్లేదు కాఫీ అన్నారు ఏంటండి ఈ బుడగలు ఈ నూరుగులు అన్నాడు అప్పుడు మీరు ఏం చేశారు అన్నారు అదేమైంది అది అది బుడగలవి అదేంటది పోనీ ఇప్పుడు మీరు ఒక పనిచేయండి ఆ బుడగ కాఫీ నురుగు బయటికి తీసి ఇలా నోట్లో పోసుకోండి ఏ రుచి నురుగు లేనటువంటి కాఫీ ఆ ద్రవప పదార్థాన్ని నోట్లో పోసుకుని ఏరుచు అది ఇది ఒకటే దీంట్లో ఎంత పంచదార ఉంటుందో అది అంత తీయగానే ఉంటుంది ఇది ఎంత టికాషన్ కలిపి ఫ్లేవర్ వస్తుందో అది అంతే ఫ్లేవరు దీంట్లో పాలు ఏ గుణంతో ఉందో దాంట్లో పాలు అదే గుణంతో ఇంక తేడా ఏం లేదు కాకపోతే ఒక నొరగ అది ఒక ఇదనమాట అలా కలిపేసి ఇచ్చాం వాడిన ఏంటండి కాఫీ ఇచ్చారు అంత నొరగ బుడగలు అన్ని అంటే వెంటనే ఓహో అన్నారు అది ఏమైపోయింది ఆ బుడగలన్నీ పగిలిపోయాయి నొరగలు అన్ని పగిలిపోయాయి పగిలిపోయి ఏమైపోయింది కాఫీ అయిపోయిందా కలిసిపోయిందా కాఫీ కలిసిపోవడానికి వేరుగా ఉన్నిదా చెప్పండి కాఫీ కంటే వేరుగా ఉన్నిందా లేదు మళ్ళీ కలిసిపోయింది అంటున్నారు ఆహా స్వామీజీ ఆహా అది అదే అనమాట మాట కాదు అదే అదే ఏకం సత్ విభ్రా బహుదా వదంతి బహుదా వదంతులువంతే వదంతులంటే ఏంటి బహుప్రకారం అనేది అబద్ధాలు సత్యమైనది ఏంటి ఏకం ఇప్పుడు చూడండి అలాగా ఇంకా బుడగలు లేవు ఏముంది అక్కడ కాఫీ ఇప్పుడు బుడగల్ని కూడా బుడగ ఉన్నప్పుడు కూడా అందులో నూరుకున్నప్పుడు కూడా నేను ఎలా భావిస్తామను కాఫీ నురుగంటారా లేకపోతే పాలనురుగంటారా ఏమిటా నురుగు కాఫీ నురుగు లేకపోతే ఇంకో వస్తువు నురుగ లేదు కాఫీ చల్లార్చినప్పుడు అదే నురగగా కనిపిస్తుంది ఇలా పోసినప్పుడు ఆ ఫ్రిక్షన్కి కానీ ఆ నొరగ ఎందువల్ల వచ్చింది కల్పన కల్పన కనుక కొంతసేపు అలా ఉంచేయండి ఏమైపోతుంది మీరేం ఊదక్కర్లేదు కొంతసేపు ఉంచితే ఏమైపోతుంది నొరగలన్నీ అలా సెటిల్ అయిపోతాయి సెటిల్ అవ్వడం అంటే ఏమనర్థం తన యథార్థ స్వరూపాన్ని వ్యక్తపరుస్తుంది ఇప్పుడు నొరగగా కనిపిస్తుందంటే తన యథార్థ స్వరూపం కాదు కల్పన కల్పించబడింది తయారు చేయబడింది అలాగని ఇక్కడ ఈ దేహేంద్రియ మనోబుద్ధులు నేను అనేటువంటి స్పందన కూడా ఆ నొరగ లాంటివంతే ఫినిష్ ఆ స్వరూపమే పరమాత్మ కాబట్టి ఎప్పుడైతే ఆత్మ చైతన్యము ఆ స్వరూపంగా మన కంటికి వ్యక్తమైందో మనకు మన కంటి మనకు ద్యోతకమైందో మనకు ప్రసిద్ధమైందో ఇక రెండు లేదండి ఇక్కడ రెండు లేదు కాబట్టి జీవస్య తాత్వికే రూపే తస్మిన్ దృష్టే నివర్తతే ఆ తత్వ రూపాన్ని కనుక మనం గుర్తించగలిగామా ఆ తాత్విక స్థితికి వెళ్ళి నిలబడ్డామా అక్కడ ద్వైతం లేదు అక్కడ రెండు అనే భావన లేదు ఏకహ ఏకహ అంటే ఒకటని అనుకోకండి ఏకమైపోయింది అంటే ఏమని అర్థం ఏకమైపోయిందని అంటే ఏమనర్థం ఒకటని కాదు అదే అదైపోయింది అంతే వీడు ఏక తిండండి అంటే ఒకటే తిండనే కాదు ఇంక తిండే పని అర్థం ఏక తిండి అంటే ఒక తిండని కాదు అక్కడ అర్థం ఏమనర్థం బా ఏక నిద్రండి అంటే ఒకే నిద్రనే కాదు నిద్రే నిద్రే నిద్రే నండి బాబుని అలాగనే ఇక్కడ ఏకం బ్రహ్మ అంటే ఏకమైపోయిందని అంటే అర్థమైందంటే ఉండేదే ఆ బ్రహ్మ ఎంత గొప్ప శబ్ద ప్రయోగం అండి రెండవది లేదు అయితేనండి ఎలాగ ఇది దీన్ని మనం ఇలా గ్రహించినప్పుడు ఎలా ఉంటుంది ఇక్కడ మరి రెండవది లేదంటున్నారు కదా అది ఎలాగా ఆ గ్రహణం ఎలా ఉంటుంది తత్వస్వరూపానుభవా ఇక్కడ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళంటారు తత్వస్వరూప అనుభవాత్ ఆ తాత్విక స్థితిలో ఉన్నటువంటి ఆ బుద్ధికి ఆ జ్ఞానికి ఉత్పన్నం జ్ఞానమంజస జ్ఞానమంజస ఉత్పన్నం అంటే ఇంకా అసలు సమయం పట్టదు ప్రకాశము ఉంటే చీకటి ఎలాగైతే తన ఉనికిని కోల్పోతుందో చీకటి పోతుందే నేనేమన్నావు చీకటి పోయిందండి ఎక్కడికి పోయింది ఏ ఊరు వెళ్ళింది చీకటి ఏమవుతుంది అజ్ఞానం పోయిందండి పోదు అజ్ఞానం లేదు ఇక్కడ కూడా తత్వస్వరూప అనుభవాత్ ఉత్పన్నం జ్ఞానమంజస జ్ఞానమంజస అంటే బై ది అవేకనింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్స్టెంట్ అన్నమాట ఇంక అసలు ఫిట్స్ అండ్ ఫ్లో ఇంకా అసలు ఇది దానికి ఇంక అసలు ఆ సమయం మనం కాలం పెట్టడానికి లేదు ఆ జ్ఞానం అనేటువంటి స్థితి ఆ జ్ఞాని ఆ బుద్ధిస్తమై ఆ తాత్విక స్వరూపస్థితిలో నిలబడ్డప్పుడు ఎలా ఉంటుందని అహం మమేతి చ అజ్ఞానం నేను ఆ స్పందన అది ఏమనిపిస్తుందంటే మనకు ఒకసారి కళ్ళు మూసుకుని లోపల చూస్తే నేను నేను వాడెక్కడో లోపల కూర్చొని అలా అంటున్నాడేమో అనిపిస్తుంది పొరపాటు అది కేవలం వాడనకండి స్పందన ఇప్పుడు నీళ్ల మీద బుడగా అది చూసింది అనమాట ఆహా ఇప్పుడు నేను కూడా ధ్యానం చేయాలి ఇప్పుడు నేను ధ్యానం చేసి ఆ బుడగ అనుకుంటుంది నేను అసలు ఎవరో తెలుసుకోవాలి అని ఆ బుడగ ధ్యానం చేసింది అనుకోండి ధ్యానం చేస్తే ఆ బుడగ లోపల నేను బుడగని నేను బుడగని నేను బుడగని అనిపిస్తుంది గమనించండి ఇప్పుడు ఆ బుడగ అనుకుంటుంది నేను బుడగనే బెబ్బె ఈ రూపం నేను కాదు ఇది పగిలిపోతుంది కానీ నేననేది ఉంది కదా అక్కడ ఆ నేనేంటి అహం జలం నేను జలము నేను జలము నేను జలమే అన్నప్పుడు ఏమనిపిస్తుందంటే నేను అనేది ఒకటి ఉంది జలం అనేది ఇంకొకటి ఉంది కాబట్టి నేను జలం ఇద్దరం ఉన్నాము ఇంక బుడగలేదు ఇప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుంది ఈ దేహేంద్రియ మనోబుద్ధులనే జడాలు కావు నేను నేను అంటున్నాం కదండి ఆ నేను ఉంది అంతటా నిండున్నటువంటి బ్రహ్మం ఉంది చైతన్యం ఉంది బ్రహ్మాత్మ అని రెండుగా అనిపిస్తుందేమో సుమి లేదు ఆ నేనెవరు ఆ బుడగలో ఉండి నేను నేను అనుకుంటున్నదేంటి జలమే నీళ్లే ఆ బుడగ నేను అనిందనంటే ఆ నేను అనేటువంటి ఆ రెండు అక్షరాలకి ఆ రెండు అక్షరాల్లో కూడా నిండి నిబుడీ ఏంటి నీరే గుర్తించండి అలాగనే ఇక్కడ కూడా నేను అన్నటువంటి శబ్ద ప్రతీతి అయిందనంటే ఆ నేను అనేటువంటి స్పందన అది వ్యక్తిగతంగా ఒక ఇండిపెండెంట్ ఎంటిటీగా అదొక ఔపాధిక ధర్మంగా భావించుద్దు. ఆ నేను అనేటువంటిది కేవలం కల్పన అది స్పందన అసలు స్పందన కూడా రహితమైంది అది కూడా లేదు అందుకనే నిత్యోసి శుద్ధోసి నిరంజనోసి మదాలస అంటుంది మదాలస నిత్యోసి శుద్ధోసి నిరంజనోసి ఆ నేను అనే స్పందన రావచ్చు నేను అనే స్పందన ఆగిపోవచ్చు అది నిత్యం కాదది ఆ స్పందన ఊరికినే తాత్కాలికం కానీ శాశ్వతమైనది ఏంటి ఆ స్పందన రహితమైనటువంటిది అస్మత్ప్రత్యయ స్పందన లేనటువంటిదే స్వరూపం అది లేదు అదొక కల్పన ఇప్పుడు చూడండి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇక నేను అనేది ఒక వృత్తి నావి అనేది అసలు నేను అనేదే కల్పన అన్నప్పుడు ఇంకా నావి అనేది ఏమైపోయింది అక్కడ అసలు నేను అనేదే కల్పన అయినప్పుడు ఇంకా నాది అనేది అసలు లేదు సినిమా హాల్కి వెళ్ళారు మీకు సీట్ ఇచ్చారు జీ అని ఇచ్చారు మీరు ఏమంటారు నాదండి లేదంటే అక్కడ కూర్చొని అంటారు సినిమా అయిపోయింది బయటకు వస్తున్నారు నాదంటారా ఏ నేనే వెళ్ళిపోతున్నాను కూర్చోండి కాల్సుంటాయిగా నేను ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాను ఇంక నాదనేది లేదు అబ్బా అసలు నేనే స్పందన అది కూడా కల్పన అన్నప్పుడు నావేంటి పెద్ద కల్పనలు అవి పెద్ద మాయ విన్నారా ఇది చిన్నమాయను పెద మాయ పెదమాయను చిన్నచేప చేప తర్వాతీ అది స్వాహా ఇది స్వాహా ఏది ఈ నేను అనేది నావి అనేటువంటిది స్వాహా చేసింది ఈ నేను కూడా స్వాహ అయిపోయింది అది స్వాహా ఇది స్వాహా చినమాయను పెద మాయ చినచేపను పెద చేప ఇది స్వాహ వాడు కూర్చుంటాడు చూడండి ముసలి కృష్ణుడు కన్నయ్య ఎంత తాత్వికత అండి ఒరే పిచ్చోడా నువ్వు చిన్న చేపరా నిన్ను నేను మింగేస్తాను నువ్వేమనుకున్నావు నేను అందరినీ ఇచ్చేసేస్తాను ఆటెట్టేస్తాను పెట్టేస్తాను కొట్టేస్తానట్టున్నావు ఇంచు కూడా నన్ను అసలు నేను ఏ చిన్నమాయను పెదమాయ నువ్వేంటి చిన్న చిన్న మాయలన్నింటినీ మింగుతున్నావు కానీ నిన్ను నేను మింగేస్తున్నాను కాలోస్మి లోకయకృత్ ప్రవృద్ధ నేను కాలాన్ని కూడా మింగేస్తున్నాను అందుకనే పరమాత్మకు ఒక పేరుంది కాలాయనమ కాలకాలాయనమ కల వికరణాయనమ కాలకంఠాయనమ ఇన్ని పేర్లు చూడండి కాలము వాడే ఆ కాలాన్ని ఎందుకు పెట్టాడు ఈ లోకాన్ని తినడానికి ఈ లోకం ఇప్పుడు మనం అనుకుంటున్నాం ప్లేట్లో అది ఇది పెట్టి కూర్చొని స్టార్ట్ చేద్దామండి స్టార్ట్ చేద్దాం మనం తింటున్నాం వీటన్నిటిని కదా అలాగనే ఈ లోకం సమస్తాన్ని కూడా ప్లేట్లో పెట్టి మనుషులు పక్షులు పశువులు క్రిములు కీటకాలు జంతువులు చెట్లు పుట్టలు గొండలు గుట్టలు అన్ని సూర్యుడు చంద్రుడు అన్నిటినీ పెట్టి ఈ ప్రకృతి ప్లేట్లో పెట్టి వీటన్నిటిని ఒకటి కపచిపెట్టి తినరా అని ఎవరు కాలహ కాలో జగద్భక్షకహ ఆ కాలం ఏం చేస్తుంది ఒకరోజు వేడిని ఒకరోజు చెట్టుని ఒకరోజు కుండని ఒకరోజు పుట్టని ఒకరోజు నీళ్ళని ఒకరోజు దాన్ని తినేస్తా వాడు ఆఖరికి వాడు ఏం చేశాడు అయ్యే ఇంక తినడానికి ఏమీ లేదనుకున్నప్పుడు వాడు ఇంకేం చేస్తున్నాడు వాడు పడిపోతున్నాడు వాడిని వాడుమింగుతున్నాడు అందుకనే ఇద్దరు నిలబడున్నారట రైల్వే స్టేషన్లో ఒకడన్నాడు ఒరే నీ పేరు ఏంట్రా అన్నాడట వాడు ముస్లిం పాపం వీడు హిందూ వీడు వెళ్ళి అడిగాడు తెరా నాం క్యా హే ఏంటండి మీ పేరని అడిగి పొగర పట్టింది హట్ నన్ను అడుగుతాడా మై జహాఖాన్ అన్నాడట జహాక్ ఖాన్ అంటే ఏంటి మై జగత్కో ఖానే వాళ్ళ తినేస్తాను అని ఇలా కాళ్ళ ఎగరేసాడట ఎగరే తెరా నాం క్యా హే మై తుజే ఖాన్ అన్నాడట వీడేమన్నాడు మై తుజేఖాన్ అన్నాడట నువ్వు జగత్తునంతా తింటేను చాలా గొప్పవాడు అనుకుంటున్నావు నేను నిన్ను మింగేస్తున్నాను నేను నిన్ను తినేస్తున్నాను రా నిన్ను మింగేస్తున్నాను కాబట్టి మనం ఏదో మనం ఎన్ని తినేస్తున్నాం అనుకున్నావు కాదండి కాలపురుషుడు మనల్ని ఇంచు మనం ఏంటంటే పెట్టుకుని పైదు నిమిషాల్లో భోంచేస్తావా కాలపురుషుడు అలా చేయడు అణు అణువు అలా శాడిస్తామంటా కొరుక్కుని కొరుక్కుని కొరుక్కుని కొరుక్కుని తింటున్నాడు చంటి పిల్లలకి ఏమైనా చాక్లెట్ ఇచ్చారనుకోని అంటారు వాళ్ళు వెంటనే తినారు మనమైతే ఒకసారి నోట్లేసి పటపట్టు పటపట నవ్వి లేచి నీళ్లు తాసిపోతాం కానీ పిల్లలు అలా తినరు చూడండి వాళ్ళు దాన్ని పెట్టుకుని ఓ మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా పట్టు కూర్చుంటారు వాళ్ళు కాలపురుషుడు కూడా అలా అణు క్షణక్షణం క్షణక్షణం అలా అలా అలా ఎలాగంటే ఒక కవి ఈ తాచుపాము గొడ్డుని మింగుతుందట తింటుంది అది ఎలా తింటుంది తెలిసింది ఒకసారిగా నోట్లో వేసేసుకొని తినది అది అది ఇలా వెళ్ళి ఇలా పట్టుకుని ఇలా పట్టుకుని ఇలా పట్టుకుని లా లా లోపలికి తీసుకొని నెట్టుకుంటూ లోపలికి తీసుకొని నెట్టుకుంటూ లోపలికి తీసుకొని నెట్టుకుంటూ లోపలికి తీసుకొని నెట్టుకుంటూ నెట్టుకుంటూ లాక్కుంటూ లోపలికి లాక్కుంటూ ఇలా అది ఉబ్బిపోతూ ఉబ్బిపోతూ సాగుతూ సాగుతూ సాగుతూ దాన్ని మొత్తం తలకాయతో సహా మొత్తం అంతలాగా మింగేస్తుంది కవర్ చేస్తుంది ఇంకా లోపలికి అలా లాగేసుకుంటుంది అలా లోపలికి వెళ్ళిపోతుంది చుట్టుకుంటుంది పల పల పల పల పల పల పెట పెటపట విరిగిపోతుంది మొత్తం అయిపోయింది ఫినిష్ బయటికి ఇంత మలరూపంలో బయటికి వస్తుంది ఏమీ లేదు ఇదే ఈ పదార్థ జాతం ఈ ప్రకృతి ఇదంతే ఇది కూడా కాబట్టి చినమాయను పెద మాయ చినచేపను పెదచేప ఇది స్వాహ అరి స్వాహ అడి గేమర్థం కాదు బండ ఎవడు ఘటోద్గజుడు ఘటం ఘటమే సత్యం అనుకున్నవాడు మట్టి సత్యం అనుకోవట్లేదు వాడికి వాడికి బుర్రలో మట్టి ఎలాదు అప్పుడు వాడికి అర్థమైంది ఇదేంటరా బాబు ఇదేదో తత్వాలు చెప్తున్నాడు వీడు సామాన్యం ఈ ముసులిపీనుగా వీడిని కదపలేకపోతున్నాను తత్వం చెప్తున్నాడు వీడు ఎవడో సామాన్యుడు కాదు అనుకుని వాడు అర్థం చేసుకుంటాడు అప్పుడు శరణు శరణు శరణు శరణు అంటాడు వాడు పరమాత్మ కృష్ణ శరణు శరణు శరణు శరణు అంటాడు అప్పుడు కృష్ణుడు బయటకు వస్తాడు ఎప్పుడు సత్యాన్ని గుర్తించాడో బయటకు వచ్చాడు పరమాత్మ సత్యాన్ని గుర్తించకుండా నా అహంకార యాట్ నువ్వెంత నేనెంత అనుకుని తిరిగినంత వరకు వాస్తవం వాడికి అర్థం కాలేదు ఎప్పుడైతే అది స్వాహా అది స్వాహా అది స్వాహా అన్నాడో అయిపోయింది వీడికి అర్థమైంది కాబట్టి ఇక్కడ కూడా మీరు చూడండి తాత్విక దృష్టితో నిలబడ్డప్పుడు ఆ స్థితిలో నిలబడ్డప్పుడు అసలు నావి అనేవే వదిలేశాను నేనే పడిపోతుంది ఇంక నావి ఏంటండి ఇక్కడ నేను అనేవాడే పడిపోతున్నాడు ఇంకా అసలు అదే ఏమీ లేదు కల్పన అహం అహం అహం అహం ఆ నేను అనేటువంటి ఉనికి ఉంది చూశారా స్పందన అదే కల్పన అదే లేదు రహితమైపోయింది కల్పన రహిత కాష్ట ఆ కల్పన ఆ నేను అనేటువంటి అస్మత్ ప్రత్యమే కల్పన అది రా అది ఇంకా నావి అది ఇది ఉంటాయా లేవు స్వామిజాలు అయితే ఇవన్నీ పోతాయేమో ఎక్కడికి పోవన్నీ ఉంటాయి వాటి పట్ల నాది అనేటువంటి ఆ బంధం ఉందే తెలియని లోపల ఏర్పడ్డ భ్రమాజనితమైన బంధం అది పోతుంది హైగా వెళుతుంది అప్పుడు ఎలా ఉంటామని అంటే మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఏదైనా పని మీద ఊరు భార్య బయటకు వస్తుంది ఏమండి వెళ్ళండి క్షేమంగా వెళ్ళండి మనం కూడా టాటా చెప్తాం హాయగా వెళతాం ఓ జాగ్రత్తగా అంతా చూసుకోండి ఇదే వృత్తి ఈవెన్ పోతున్నప్పుడు కూడా ఉంటుంది అప్పుడు ఇళ్ళు వదిలిపెట్టి వెళుతున్నాం ఇప్పుడు ఒళ్ళు వదిలిపెట్టి అంతే తేడా ఏం లేదు అప్పుడు ఇళ్ళు వదులుతాం ఒకరోజు ఒళ్ళు వదులుతాం ఆ వదిలిపెట్టేటప్పుడు ఆవిడ కూడా ఇవ్వండి హాయిగా మంచి జీవితం మనం కలిసాం చక్కగా ఇది ఒక మంచి స్థితిని పొందాం మీ వల్ల నాకు అవకాశం వచ్చింది సద్గురువు దొరికాడు సాధన చేశాం ఇంతకంటే ఏం కావాలి ఓకే వెళ్ళండి ప్రారంభమైపోయింది ఆవిడ అతను కూడా ఓహ్ చాలు ఇంతకంటే ఏం స్థితి ఓకే వెల్ అండ్ ఆ స్థితిలో ఎలా ఉంటుందండి నిజంగా గృహస్థాశ్రమ ధర్మం వాళ్ళు ఋషులే సన్యాసులే వాళ్ళు ఇదేం వేరే వేసుకో అక్కర్లేదు ఇది వేసుకుని కూడా రాకుండా ఓ బందాలు నా ఆశ్రమం నా రూములు నా కారు నా మనుషులు నా భక్తులు నా నాది అనుకుంటూ ఈ వ్యాపారం వాణిజ్యం ఇవి అవి ఇవే ప్రధానంగా పెట్టుకుని ఓ పరుగులు ఆలోచనలు ఉంటే అర్జున ప్రయోజనం ఏంటి ఉరికినే బట్టలేసావంతే బట్టలే వేశావు ప్రయోజనం ఏమీ లేదు ఏం సన్యాసమితి ప్రాహు యోగం విద్ధి పాండవ నహ్య సన్యస్తకల్పహ యోగీభవతి కశ్చనా సంకల్ప త్యాగము అంటే అహం అనేటువంటి వృత్తి కనుక పడకపోతే ఇంకేం సన్యాసం అయ్యా బట్ట పైకేసుకుని ఆ అహం అనేటువంటి స్పందన పడిపోకపోతే ఇంక సన్యాసం ఏంటి లేదు వేస్ట్ ఒకవేళ ఆ వృత్తి పడిపోయింది అనుకో నువ్వు బట్టేసుకో అక్కర్లేదు గృహస్థిగా ఉంది ఇబ్బంది ఏం లేదు అందుకనే జిస్ హాలు మే జిసు వేష మే జిస్ దేశమే రాహో రాధారమణ్ రాధారమణ్ రాధా రమణ్ కాహో జిస్ సంగిస్ డంగు మే జిస్ రంగు మే రాహో రాధారమణ్ రాధారమణ్ రాధా రమణ్ కాహో అంటే నువ్వు ఏ ఆశ్రమ ధర్మాన్ని అవలంబిస్తున్నా నువ్వు మగైనా ఆడైనా పండితుడు అయినా ఏదైనా ఆ సంకల్ప త్యాగంను కనుకొచ్చిందనంటే సంకల్ప త్యాగం అంటే అహం అనే స్పందనని కూడా మనం దాటి నిలబడగలిగాము అని అంటే ఆ స్పందన కూడా ఒక కల్పన అనే స్థితికి మనం చేరుకోగలిగామనంటే ఇంకా బయటవేంటండి బయటవేమన్నా తేడాలు ఉన్నాయా బయటవేమన్నా కౌంట్ అవుతుందా హేవర్డ్స్ ఫైవ్ బాటిల్ పట్టుకొచ్చాడు నేను ఆనందంగా తీసుకుంటే మూడో వ్యక్తి అనుకున్నాను మళ్ళీ రెండో రోజు పట్టుకొచ్చాడు నేను పట్టుకొచ్చాడు డౌట్ అయ్యింది వాడిని నిలదీశాను నా డౌట్ క్లారిఫికేషన్ అని ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేశాను నెక్స్ట్ డే మళ్ళీ పట్టుకొచ్చాడు ఇంకోటి అంటాడు వీడు స్వామీజీకి గొప్ప శిష్యుడు అండి ఈ స్వామీజీకి రోజు ఒక్క బాటిల్ పట్టుకెళ్తున్నాను బయటికి వెళ్ళిపోతుంది పుకార్లు ప్రచారం దేన్ని చూసి బాటిల్ స్టిక్కర్ని చూసి రోజు బా లోపల కూడా అండి ఫుల్గా ఉందండి హాఫ్ కాదు క్వార్టర్ కాదు ఏంటి ఫుల్లు ఈ స్వామీజీ కూడా ఫుల్ ఎత్తేస్తున్నారు రోజుకు రోజు ఇద్దరు కలిసి కూర్చుంటారో లేదో తెలియదు కానీ మొత్తం మీద రోజు ఫుల్ ఇస్తున్నాడు అండి స్వామీజీ అందుకని ఇంత వేదాంతం చెప్పగలుగుతున్నారు ఆయన లేకపోతే ఇంత ఎక్కడొస్తుందండి నిజమే అంత ఫుల్ ఆ పరమేశ్వరుడి మీద పొయ్యబట్టి మంచి మధు జిహ్వామే మధు నా నాలుగు మీద అంత తేనెని ఆయన ఉలికిస్తున్నాడు ఎందుకని ఆయన ఎత్తి మీద అంత తేనె పొయ్యబట్టి కానీ ఆ ని చూస్తున్నాడే కానీ నాకు పట్టుకొచ్చేదేంటి చెప్పండి తేనే పైన బాటిల్ అలా ఉంది స్టిక్కర్ అలా ఉండొచ్చు లోపలేంటి వాడిప్పుడు నాకు తెలిసిన తర్వాత రోజు ఆ బాటిల్ పట్టుకొచ్చిన నాకేమైనా ద్వేషమా ఆ బాటిల్ మీద ఏమైనా ద్వేషముందా అదొక పాత్ర ఫినిష్ ఓకే లెట్ ఇట్ బి ఇదొక పాత్ర బస్ అదొక పాత్ర అదొక పాత్ర కానీ ఆ పాత్రలో ఉండేది ఎవరు నేనే ఇప్పుడు ఆ బాటిల్లో ఉన్నటువంటి తేనెని వెండి గిన్నెలో పోశాను వెండి గిన్నెలో పెద్ద గిన్నెలో తర్వాత తీర్థానికి ఇంకో చిన్న గిన్నెలో పోశాను ఇప్పుడు ఆ బాటిల్ని అలా పెట్టాను ఆ బాటిలో అశుద్ధమైతే అవ్వచ్చు కాక అందులో ఉండేది ఏంటి ద్రవ్యం గుర్తుపెట్టుకోండి ఆ బాటిలు మందుకి అని మన మైండ్ సెట్ చేసుకున్న ఎందుకని ఆ మందు పోసేవాడు హేవర్డ్స్ ఆ మందు ఆల్కహాల్ పోసేవాడు ఆ బాటిల్ రూపం చూపించి ఇది హేవర్డ్స్ ఇది హేవర్డ్స్ అని మన మనస్సు దానికి స్ట్రక్ అయిపోయింది అలాగనే వీడు మనిషి వీడు శూద్రుడు వీడు పామరుడు వీడు అంటరాని వీడు బ్రాహ్మణుడు వాడు అది వీడిదని పాత్రని మనం అలాగా అమర్చేసుకున్నాం కానీ ఆ పాత్రల లోపల ఉన్నటువంటిది ఏంటి దాని దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పాత్రలన్నీ ఇట్ డజంట్ కౌంట్ ఇట్ డజంట్ కౌంట్ అందుకనే ఎప్పుడైతే ఒకసారి లోపల శివుడి మీద పడిపోయిందో ఇక పాత్రలన్నీ అవతల పాడేస్తాం ఎందుకని ద్రవ్యమే శివుడికి అర్పణమైపోయినప్పుడు ఇంకీ పాత్రలు ఎందుకు బయట అలాగనే లోపల ఉన్నటువంటి నా స్థితి ఎప్పుడైతే ఆ పరమాత్మ స్వరూపమయ్యిందో సచ్చిదానంద స్వరూపం అయ్యిందో ఇక ఈ పాత్రలు పడిపోతాయి ఉన్నా లేకున్నా పోయినా ఏదైనా మాట్లాడితేనె పోస్తారు పరమాత్మ మీద శివుడి మీద పోస్తారు అభిషేకం అయిపోయింది వాటిలేం చేస్తారు దాని మీద మనకింకా ఇది లేదు ఉన్నా సరే లేకపోయినా సరే అంతే ఇది కూడా అంతే ఒక్కసారి కనుక అహం మమ ఇది ఆ సంకల్పాలు ఎప్పుడైతే అక్కడ రహితమైపోతుందో ఆ స్వరూపస్థితిలో ఉన్నప్పుడు ఈ పాత్రల పట్ల మనకు ఆ వీప్స ఉండదు ఉంటుందే ఆ దేహం ఇది ఎన్ని పాత్రలంతే ఫినిష్ ఈ కల్పనా పాత్రలు బాగుందండి ఆ భ్రమ పోతుంది చూడండి ఇక్కడ ఒక మంచి ఉపమానం ఇస్తున్నారు ఒక వ్యక్తి రాత్రిపూట ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ బాగా చీకటి పడిపోయిందని ఒక దగ్గర ఉండిపోయాడు అదంతా కారు అడవి చిమ్మ చీకటి ఏమీ కనిపించట్లేదు వీడు దొరికిపోయాడు ఎక్కడో పాపం చిక్కు సరే రాత్రి పడుకుంటాం ఉదయం వెళ్దాం రాత్రి మంచి పూర్ణమే చంద్రుడు ఉన్నాడు వెలుగుంది వద్దులే పడుకుందాం ఎందుకని చంద్రుడు ఉన్నా వెలుగు ఉన్నా దిక్కులు కనిపించాం చూడండి అయితే ఎందుకు ఉదయం వెళదాం అనుకున్నాడని అంటే ఉదయం అవ్వగానే సూర్యోదయం అవుతుంది కదండి సూర్య దర్శనం అయ్యిందనంటే వాడికి దిక్కులన్నీ తెలిసిపోతాయి ఎలాగా సూర్యుడు ఉదయించేది తూర్పు కనుక దాన్ని చూస్తాడు ఓహో ఈ తూర్పు ఈ వెనకాతల కొండ ఉంది ఏమన్నారు కొండకి ఎడం వైపుగా వెళ్లమన్నారు కాబట్టి ఇప్పుడేంటి అది తూర్పు సూర్యుడు ఉదయించాడు దానికి ఎదురుగుండా కొండ ఉంది అంటే పడమట్టున కొండ ఉంది దానికి ఎడంవైపు వెళ్లమన్నారు అంటే ఏంటి ఉత్తరం వైపు వెళ్ళమన్నారు ఎస్ ఇప్పుడు ఉదయించిన తర్వాత ఆ దిక్కులు తెలిసిపోయింది తూర్పు పడమర ఉత్తరం దక్షిణం సూర్యుడు వచ్చిన తర్వాత తూర్పు పడమర ఉత్తరం దక్షిణం మేప్ ఏమన్నా వేశాడా లేదు సూర్యుడేంటి ప్రకాశించాడంతే చీకటి మనకు తొలగింది దిక్కులు మనకు తెలిసాయి సూర్యుడు వల్ల దిక్కులు తెలియడం కానీ చీకటి పోవడం కానీ ఏమి సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు మనకు చీకటి చీకటి నశించింది అక్కడ దిక్కులన్నీ బయటపడ్డాయి మనం వెళతాం ప్రయాణం చేస్తాం మనం గమ్యం చేరుకుంటాం అలాగనే ఇక్కడ కూడా లోపల ఆ జ్ఞానభాస్కరుడు ఆ జ్ఞానమనేది ఉదయించినప్పుడు జ్ఞానోదయమైనప్పుడు మనిషికి వాస్తవాలు తెలుస్తాయి మార్గం తెలుస్తుంది ఆ జ్ఞానం వరకు వాస్తవాలు తెలియవు కాబట్టి ఇక్కడ ఆ జ్ఞాన ప్రకాశమైన తర్వాత ఏమైంది అహం మమ అనే భేదం లేదు చూడండి నావి నావి అనుకునే వాటికి విలువలేదు ఎందుకని నేను అనేదే విలువలేనిది ఈ లోకంలో విలువలేనిది ఏంటండి ఈ లోకంలో విలువలేని వాణ్ణి నేను అని ధైర్యంగా ఒక్క వేదాంతి ఒక్కడే చెప్పుకోగలడు ఒక్క అద్వైత సిద్ధాంతాన్ని అవుపోసపట్టినటువంటి ఆ మహాత్ముడే చెప్పగలడు ఈ లోకంలో విలువలేనిదంటే ఏదన్నా ఒకటి ఉంటే అదేంటి నేనే చూడండి ఏ స్థాయిలో మాట్లాడుతున్నాడు అంటే ఆ అహం అహం అనే దానికి ఏ విలువ లేదు ఎవడైనా నువ్వు విలువలేని వాడివనంటే ఆహ ఆహ్ ఎంత గొప్ప ఉపదేశం చేసావా నీ కృతజ్ఞుణ్ణయ్యా చెప్పండి ఏ తిట్టు తిట్టినాది వేదాంతమేనండి బాబు మీకు అర్థం కావట్లేదు నీకు నామరూపాలు లేకుండా చేసేస్తాను నేను అన్నాడనుకోండి అబ్బా ఒరే దిక్కులేనివాడా అన్నాడనుకోండి అబ్బబ్బబ్బబ్బా దిక్కు లేకపోవడం అంటే ఏమని అర్థం సమస్తము వ్యాపించి ఉండడమే ఈశ్వరుడే దిక్కులేనివాడు తెలుసండి మీకు ఎందుకని దిగంబరుడు వాడికి అన్ని దిక్కుల్ని అంబరంగా చేసుకుని కట్టుకున్నవాడు అంటే సమస్తము వ్యాపించున్నవాడికి దిక్కు ఎక్కడుందండి ఒక్కచోట ఉన్నవాడికి దిక్కు ఉంది కానీ అంతటా వ్యాపించిన వాడికి ఏ దిక్కు పెడతాం మనం అలానే దిక్కులేనివాడు అని అంటే ఆహా అంతటా వ్యాపించున్నానని చెప్తున్నావా అబ్బాబ్బా నీకు దిక్కు మొక్కు లేదురా అన్నాడు అనుకోండి ఎంత గొప్ప పదం తెలిసండి ఇది మనం తిట్టు అనుకుంటాం చిచ్చి దిక్కు మొక్కు లేనివాడు అంటారు దిక్కుంటే మొక్కుతాం అంటే దిక్కుంటే ఒక చోట ఉంటాడు వాడిని మొక్కుతాం అంతటా వ్యాపించిన వాడిని ఏ రకంగా మొక్కుతాం అందుకనే దిక్కు వాడికి మొక్కు కూడా లేరా దిక్కు మొక్కు లేనివాడు ఇంత గొప్ప పదమండది శబ్దప్రయోగం పూర్వపు రోజుల్లో తిట్లన్నీ వేదాంత పరిభాష లేవి గుర్తించండి ఈ లోకంలో విలువంటూ లేకపోతే అది నేనే ఎందుకని దీనివల్ల ఈ లోకానికి విలువ వచ్చింది సత్యానికి విలువ పోయింది అసత్యానికి విలువ వచ్చింది ఎవరి ఆ నేను వల్ల కాబట్టి ఈ లోకంలో విలువ లేని వస్తువు ఏంటి నేను అహం ఎప్పుడైతే దానికి విలువ వచ్చిందో మమ మమ మమ మమ అంటూ లేస్తుంటుంది ఆ అహం అనేదే విలువ లేదు పడిపోయింది అనుకోండి ఇక మమ మమకేం విలువ లేదు ఇంకా ఇంకేం విలువ లేదు కాబట్టి ఇక్కడ గుర్తించండి అర్జునుడు భగవద్గీతలో ఎప్పుడైతే ఆ అహం అనేది లేకుండా అయిపోయిందో నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాద మయాచ్యుత స్థితోస్మి గతసందేహ కరిష్యే వచనంతవాడికి ఆ మమకారం ఎప్పుడు పోయిందనంటే మమ మమ అనేటువంటి ఆ మమకారం ఎప్పుడు పోయిందనంటే అహం యొక్క విలువ తెలిసినప్పుడు అందుకని అర్జునుడితో అంటాడు ఇదం శరీరం కౌన్య క్షేత్రమిత్యభిధీయతే ఏత్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞం చాపిమాం మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత సమస్త క్షేత్రాల్లో ఉండే క్షేత్రజ్ఞుడు నేను నేను అని స్పందిస్తున్నాడు అర్జున అది నేను అని ప్రతి ఒక్కొక్క నేను లేదు ఇప్పుడు ఒక స్త్రీ ఆవిడ అంటుంది నేనండి అంటుంది ఈయనంటారు నేను అంటాడు పండితుడు నేను అంటాడు బ్రాహ్మణుడు నేను అంటాడు ఏమి తెలియనటువంటి వాడు పామరుడు నేను అంటాడు చండాలుడు నేను అంటాడు చంటిపిల్లాడు నేను అంటాడు వృద్ధుడు నేను అంటాడు అందరూ చెప్పేది నేనే కానీ ఇన్ని నేను లేవండి అక్కడా నేను నేను నేను అనేటువంటిది ఏకం ఆ క్షేత్రజ్ఞుణ్ణి నేనే సమస్తము వ్యాపించున్నాను ఎలాగా అనంటే ఒక నీటి మీద వంద బుడగలు పుట్టాయనంటే వంద బుడగలు లేవు ఎన్ని ఒక్కటే నీరొక్కటే సత్యమైన జలం ఒక్కటే కల్పన వంద ఉన్నాయంటే నువ్వు ఇంకా కల్పనలో బ్రతుకుతున్నావు నేను వేరు మీరు వేరు అంటే ఇంకా నేను కల్పనలో ఉన్నట్టే నన్ను మీరు గురువుగా గుర్తించాలండి అంటే ఇంకా అక్కడ గురుత్వం ఒక బుడగ పెద్ద బుడగ శిష్యుడు ఒక చిన్న బుడగ ఇవి రెండు కలుస్తుంటాయి అన్నమాట రోజు ఇవేంటివి అందుకనే శంకర్లు అన్నారు నా గురు నైవ శిష్య చిదానందరూప శివోహం శివోహం అందుకనే గురుత్వం కూడా వద్దండి హాయిగా మనం చెప్పడం చెప్పడం అంతే గురువుగా మీరు భావించారు గుర్తించండి ఒక భావన మాత్రమే గురుగా అంగీకరించలేదు అది లేని భావన గురువుగా అంగీకరించారు అదేంటి తెచ్చిపెట్టుకున్న భావన కాబట్టి భావనలు ఎప్పుడైనా పోవలసిందేనా లేదా భావనలన్నీ పోవలసిందే ఎందుకని భావన కనుక శాశ్వతం కాదు కనుక इन इवीं विज्ञानी स्वात्म जगत आत्मा चक्षुषा चुनि विज्ञावा योगी विज्ञानवा रे शब्द वाइन योगी अंत अर्दमें तस्मा योगी भव अर्जुन अटे योगी अन ఎవడైతే నిత్య కర్మానుష్ఠానరతుడై ఆ కర్మల యొక్క ఫలాలని ఏ రకంగాను వాడు భావించకుండా కర్మలను ఆచరించి ఆ ఫలాభిశక్తి లేకుండా ఆ ఫలాలను ఈశ్వరార్పణ చేసి కేవలం చిత్తశుద్ధినే కోరుకుని ఆ అంతఃకరణ శుద్ధిని పొందినవాడే యోగి ఇన్ఫ్యాక్ట్ ఒక్క మాటలో చెప్పాలంటే యోగి అంటే ఎ కంప్లీట్ మెచ్యూర్డ్ ఫెలో ఈస్ కాల్డ్ యోగి యోగి అంటే జటా జుటాలు చెక్కి శిల్యమైపోయి ఒళ్ళంతా బక్క చిక్కిపోయి ఎముకలు బయటపడిపోయి కళ్ళు ఇలా తేలిపోయి ఇలా పెదాలని అంటుకుపోయి నడవలేక అలా మూలను కూర్చుని అలా కళ్ళు పైకి పెట్టినవాడు యోగి కాదండి అది యోగి అవ్వడానికి అదొక మార్గం పట్టుకున్నాడు అంతే అదొక తపస్ అదొక క్రమానుష్ఠానం కానీ యోగి అంటే ద మీనింగ్ ఆఫ్ యోగి ఈస్ పరిపక్వమైనటువంటి మనోబుద్ధులు కలిగున్నవాడు అంటే ఏంటంటే యోగి అంటే అర్థం ఏది సత్యమో ఏది అసత్యమో ఆ సత్యాసత్యాలకి చక్కటి విభజన చేసినవాడు అంతేగాని ఇంకా సత్యాన్ని పొందలేదు అసత్యాలను గుర్తించేశాడు అబ్బా ఇవేవి కావండి అని ఇప్పుడు ఎవరికో ప్లేట్లో ఏదో పెట్టాం ఇది చెప్పండి ఏదో అన్నారు వాడు ఇది ఆనమక పచ్చడి కాదు ఇది చింతకాయ పచ్చడి కూడా కాదు బీరకాయ పచ్చడి కాదు ఇది టమాటా పచ్చడి కాదు చూడండి కాదు కాదు కాదు కాదు అనేస్తున్నాడు అయినది ఇంకా వాడు చెప్పట్లేదు వాడు యోగే ఎందుకనంటే ఏది కాదు అవన్నీ తెలుస్తున్నాయి అయినది ఇంకా తెలియలేదు అయినది తెలియాలంటే ఏమవ్వాలి సమ్యక్ విజ్ఞానవాన్ వాడు సమ్యక్ విజ్ఞానవాన్ ఉండాలి అప్పుడే తెలుస్తుంది కా సమ్యక్ విజ్ఞానం అంటే ఏంటి కానిది తెలుసుకోవడం అయ్యున్నదాన్ని తెలుసుకోవడం అదే సమ్యక్ విజ్ఞానం పరిపూర్ణమైన విజ్ఞానం అపరోక్ష జ్ఞానం విజ్ఞానం వస్తుంది జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ వస్తుంది కాబట్టి ఇక్కడ సమ్యక్ విజ్ఞానవాన్ యోగి ఆ యోగి అంటే ఎవరనంటే ఇంద్రియాలన్నీ ఉపరతి పొంది దేహేంద్రియ మనోబుద్ధులన్నింటి యొక్క స్థితిగతులను అర్థం చేసుకుని వాడు అంతర్ముఖత చెంది ఇదేది కాదనుకుని ఆ అహం వృత్తిని పట్టుకుంటాడు వాడు నేను నేను అనే స్పందన ఉందే దాన్ని గుర్తిస్తాడు దాన్ని గుర్తించి దాని యొక్క మూలం దగ్గరికి వెళ్తాడు వాడు యోగి సమ్యక్ విజ్ఞానవాన్ యోగి సమ్యక్ విజ్ఞానం పరిపూర్ణమైనటువంటి ఆ విజ్ఞాన స్వరూపం ఇంకా సమస్తాన్ని కూడా పొందాడు సమస్తాన్ని తెలుసుకున్నాడు సమస్తము తానై ఉన్నాడు ఏంటి? స్వాత్మన్ ఏవ అఖిలం జగత్ స్వాత్మని ఏవ అఖిలం జగత్ ఈ సమస్త జగత్తు కూడా వాడే ఎలాగా సర్వభూతస్థితం వ్యోమాం భజతేకత్వమా స్థిత వ్యోమాం పశ్యతించి పశ్యతి చూడండి ఇక్కడ భగవద్గీతలో ఆరో అధ్యాయంలో వస్తుంది యోమాం మాం పశ్యతి సర్వత్ర సర్వం చమయి మయి పశ్యతి నా తనలో సమస్తాన్ని గుర్తించాడు సమస్తంలోనూ తానై ఉన్నాడు ఎలాగండి ఇది కుదురుతుంది ఎలా కుదురుతుంది అలలున్నాయి సముద్రంలో ఒక వెయ్యి అలలని లెక్క వేశాం ఉదయం నుండి మధ్యాహ్నం దాకా వెయ్యి అలలు వచ్చాయండి అన్నాం వెయ్యి అలలు దేని మీద ఆధారపడి ఉంది నీళ్లలోనే నీళ్లు ఆ నీటిని తీసేస్తే అలలు లేవు కాబట్టి ఆ నీళ్లపైనే ఆధారపడింది ఆ నీళ్లలోనే అల అనేటువంటిది కల్పించబడింది ఇప్పుడు ఈ వెయ్యి అలల్లో ఉండేది నీళ్లే కానీ ఈ అలలన్నీ ఎక్కడ ఉంటున్నాయి అలలు నీళ్ళల్లో కనిపించిన మీరు నీటిలో అలని చూసిన మొత్తానికి సత్యమేంటి ఉండేది నీరే అలాగనే సర్వం చెమీ పశ్యతి మాం సర్వస్మిన్ పశ్యతి సర్వత్ర మాం పశ్యతి అన్నింటిలో నన్ను చూస్తున్నాడు లేదా నాలో అయినా అన్నింటినీ చూస్తున్నాడు చూడండి ఇక్కడ రెండు భావాలు నీళ్లలో మీరు అలని చూసిన అలలో నీటిని చూసిన వాస్తవానికి మీరు చూసేది నీటినే అలాగనే అర్జున పరమాత్మే ఇదంతా అనుకున్నా దీంట్లో అంతా పరమాత్ముడే ఉన్నాడనుకున్నా ఏదైనా ఆఖరికి మనం గుర్తించింది ఏంటి పరమాత్ముణ్ణే మరి అలలేంటండి కల్పన అలాని ప్రకృతి కల్పన కాబట్టి స్వాత్మన్యేవాఖిలం జగత్ ఏకం చ సర్వమాత్మానం ఈక్షతే జ్ఞాన ఏకం చ ఆ ఒక్కటే సర్వమాత్మానం సమస్తము యొక్క స్వరూపాలని ఏకం చె ఒకటిగా గుర్తిస్తాడు చూడండి ఇందులో పరిపూర్ణానంద ఉన్నాడు అందులో లేడు నో డౌట్ వాడెవడు నేను నేను ఆ జీవత్వం కలిగి ఆ ఉపాధిని పెట్టుకుని నేను పరిపూర్ణానందిని గిరిగీసుకుంటే ఈ పరిపూర్ణానంద ఇదంతా వేరు ఇవన్నీ భేదాలు ఇవన్నీ భిన్నాలు కానీ అంతటా ఉండేది ఒకటే అని గుర్తించిన తర్వాత అంతటా ఉండేది ఒకటే నేను అనుకున్న తర్వాత గుర్తించండి ఇప్పుడు అన్ని బుడగల్లో ఉండేది నీరే అని గుర్తించిన తర్వాత ఈ భేదాలు ఎక్కడొచ్చాయి భేదాలు ఎక్కడొచ్చాయి చూడండి ఇక్కడ ఇంకొక మీకు సరళమైన ఉపమానం ఇస్తాను సరళమైన ఉపమానం బుడగ ఇలా రూపం వచ్చింది కదా పూర్తిగా ఉండొచ్చు మీరు రౌండ్గా ఉండదు బుడగ బుడగ రౌండ్గా ఉంటుందే అర్ధమే ఉంటుంది సగమే కింద కింద ఏముండదు కింద నీరే ఫ్లాట్ బుడగ సగం గుండ్రాన్ని తనం అంతే ఎన్నంతా ఫ్లాట్ అంటే ఇలా ఉంటుంది దీని మీద ఇలా ఉంటుంది అంతే ఒక డీలాగా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ బుడగుందే ఇది ఇలా ఉంది దీని అంచిది దీని అంచిది దీని ఆద్యంతాలు ఇది ఇప్పుడు పక్కన ఇంకో బుడగుంది అనుకోండి రెండో బుడగ అన్నామంటే దీని అంచికి దానంచికి మధ్య ఖాళీ ఉంటుంది గుర్తించండి మూడో బుడగ అన్నాం అనుకోండి ఇక్కడ దీని అంచుకి దానంచుకి మధ్య ఖాళీ ఉంటుంది మనం ఏమనుకుంటున్నామంటే ఈ ఖాళీని చూసి ఈ బుడగ వేరు ఆ బుడగ వేరు అనుకుంటున్నాం ఖాళీల వల్ల రెండు బుడగలు మూడు బుడగలు అనిపిస్తుంది నిజంగా ఖాళీల్లో కూడా ఉండేదేంటి నీరే ఈ బుడగ ఈ అంచుకి అంచుకి మధ్యలో ఉండేదేంటి నీరే అక్కడ కూడా నీరే ఉంది మరి ఖాళీ ఎక్కడొచ్చింది అదే అండి అలా అలా అంచుంది కదండి దానికి అందువల్ల ఆ అంచుని కూడా ముట్టుకొండి ఏంటో అంచుని ముట్టుకొండి దీని అంచుని ముట్టుకోండి అబ్బా ఖాళీలో ఏముంది బుడక లోపలేముంది మీరే పైన ఏముంది ఓ సర్వం జలమయం అలాగనే ఈ దేహాన్ని ముట్టుకున్న దీన్ని ఇక్కడ ముట్టుకున్న దాన్ని అక్కడ ముట్టుకున్నా ఇక్కడ ముట్టుకున్నా ఎక్కడ ముట్టుకున్న బ్రహ్మ పదార్థమే లోపల ముట్టుకున్న బయట ముట్టుకున్న అందుకనే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణస్థిత అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం అనంతం అవ్యయం అంతర్బహిశ్చ వ్యాప్య నారాయణస్థిత మీరిక్కడ ముట్టుకున్న ఆదాన్ని ముట్టుకున్న దేన్ని ముట్టుకున్న దేని స్పృశించిన కాబట్టి సమస్తము బ్రహ్మమే ఎప్పుడైతే ఈ సమస్తము బ్రహ్మమనేటువంటి స్థితి కలిగిందో ఏకత్వ స్థితి కలుగుతుంది ఆ ఏకత్వ స్థితి ఎలా ఉంటుంది ఆత్మైవేదం జగత్సర్వం ఆత్మనోన్యన్న విద్యే ముదోయద్వద్ స్వాత్మానం సర్వమీక్ష్యతే ఆత్మ ఏదం జగత్ సర్వం ఇదం జగత్ సర్వం ఈ కనిపించే ఇదం ఇదం అనేది ఉందే అదంతా ఏంటి ఆత్మ ఇదం కళ్ళు మూసుకొని చూడండి పరిపూర్ణానంద సరస్వతి నేనే దయానంద సరస్వతి నేనే శంకరాచార్య నేనే వివేకానందుణ్ణి నేనే పామురుడు వచ్చాడు అది నేనే ఆ వృత్తియాత్మకమంతా మొత్తం లోపల కదిలిపోయే సమస్త వృత్తులు తానే సర్వము తానైన వాడెవ్వడు ఇందుగలడు అందు లేడని సందేహము వలదు సర్వము తానైన మూల కారణం వెవ్వడు అనాది మధ్య ఆ బ్రహ్మ వస్తు ఆత్మే ఆ అహం అహం అనే స్పందనే లేకపోతే ఇది లేదు ఆ స్పందన ఏంటండి అది కల్పన ఆ కల్పన తీసేస్తే గెలలేదు ఇక్కడ ఏకమై ఉంది ఏకస్థితి కాబట్టి ఆత్మైవేదం జగత్సర్వం ఆత్మన అన్యత్ న విద్య ఏది తెలుసుకుంటే ఏకస్మిన్ విజ్ఞాన సర్వమిదం విజ్ఞాతం సత్తు ఏ ఒక్క దాని యొక్క మూలాన్ని మనం గుర్తిస్తే సమస్త మూలాలు కదిలిపోతాయో సమస్త మూలములు ఏకమైపోతుందో ఆ ఒక్కటి ఎలాగా ఒక పెద్ద షాప్కి వెళ్ళారు షాప్కి వెళ్ళి వస్తువులు కొనుక్కోవాలనుకుని వెళ్ళారు చూడండి అక్కడ స్టీలు పెద్ద గరిటె ఉంది పెద్ద గరిటె స్టీల్ గరిటె ఓ స్టీల్ తపేలా ఉంది ఓ స్టీల్ చిన్న గిన్నె ఉంది స్టీల్ స్పూన్లు కావాలన్నారు స్టీల్ గ్లాసులు కావాలన్నారు అది చూస్తే ఓ అన్ని స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు స్టీల్ గరిటెలు స్టీలు చెంచాలు స్టీలు అన్ని అన్ని పదార్థాలు మూతలు అన్ని స్టీల్ అనమాట మొత్తం చూశారు ఈ పాత్ర అన్నారు ఈ ప్లేట్ అన్నారు ఈ చెంచా అన్నారు ఈ గరిటె అన్నారు గుర్తించండి ఇవన్నీ ఏంటి దే ఒక్కదాన్ని గుర్తిస్తే సమస్తము మనకు తెలిసిపోతుందో ఏంటది స్టీ పదార్థ జాతమై కనిపించే ఇది ఇది ఇది అని వేరు వేరుగా గుర్తించే ఇన్ని కోటాను కోట్ల రూపాలకి మూలమేంటి స్టీలే దాన్ని గుర్తిస్తే ఇది తీసామనుకోండి ఇది స్టీలేనా స్టీలే ఇది స్టీలేనా స్టీలే ఇదండి స్టీలే నువ్వు వచ్చింది ఏంటి స్టీల్ షాపు ఇందులో దొరికే ప్రతిదీ కూడా స్టీలే ఇందులో ను ముట్టుకునే ఏ వస్తువునా బంగారం షాపుకి వెళ్ళారు అందులో ముట్టుకునే ఏ వస్తువైనా బంగారమే ఇది బ్రహ్మాలయం బ్రహ్మాండమిది ఇదేంటిదిం ఈ బ్రహ్మాండంలో ఏది ముట్టుకున్నా బ్రహ్మమే అందుకనే సర్వం బ్రహ్మమయం రే సర్వం బ్రహ్మమయం ఇది బ్రహ్మాండమిది దీంట్లో ఏది ముట్టుకున్నా ఏంటది బ్రహ్మమే దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్చేతి లేదు బ్రహ్మమయం జగతే. నీ దృష్టి ఇంక పశ్చేతి లేదు అక్కర్ ఇంక అక్కర్లేదు ఇంక పశ్చేతి ఏంటి జ్ఞానమైపోతే పశ్చేత్ చూడు అక్కర్లేదు నీ దృష్టిలో కనుక ఆ ఆ సత్యత అది స్థిరమైతే ఆ సత్యానికి నువ్వు చేరుకుంటే మూలానికి చేరుకుంటే సమస్తము ఏకమైపోతుంది కాబట్టి సమస్తము కూడా ఏకమై ఉన్నప్పుడు ఇకక్కడ వాడికి తత్రకో ఏకత్వం అను పశ్యత ఒకటై ఉన్నప్పుడు శోకమోహాలు ఎక్కడుంటాయండి అందుకనే భర్త పోయినా భార్య పోయినా ఏది శోకం లేదు ఏది కలిసినా మోహం లేదు ఎలాగా సముద్రంలోకి ఏదో కలుస్తుంట కలిసినంత మాత్రాన సముద్రం పొంగిపోదు సముద్రంలో నుంచి నీరు ఆవిరైపోతుంటుంది ఒక పక్క పైకి వెళ్ళిపోతుంటుంది సముద్రం కుంగిపోదు కలిసిందని పొంగిపోదు విడిపోయిందని కుంగిపోదు కలవడం విడవడం రెండు ఏమీ లేదక్కడ ఇవి కల్పన ఇది ఒక ఆట అందుకనే అన్నమయ్య అంటాడు నానాటి బ్రతుకు నాటకంలో నా తీసింది ఏంటి ఆటకము నా తీసేస్తే ఆటకం పుట్టుటయు నిజము పోవుట నిజము పుట్టుట నిజమైతే పోవడం కూడా నిజమే అసలు పుట్టుటే లేదంటే పోవడం లేదు ఇప్పుడు మీరు నిజంగా భావిస్తే నిజంగా పోవడమే అంటే ఆ నిజ బుద్ధి దేహం మీదుంటే పుట్టిందని అంటాం పోతుందని అంటాం నిజ బుద్ధి స్వరూపం దగ్గరికి వెళ్ళింది అనుకోండి స్వరూపస్థితిని పొందిందనుకోండి ఇంకా పుట్టడం లేదు నయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత భవిత వాన భూయ అజో నిత్య శాశ్వతో పురాణే హన్యమానే శరీరే కాబట్టి ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడండి శంకర్లు అంటున్నారు ఇక్కడ నుంచి ఈ జీవన్ముక్త స్థితిని చెప్తున్నారు ఆయన జీవన్ముక్త స్వాన్ పూర్వోపాధి సచ్చిదానందరూపత్వా భ్రమరం ఉంది కీటకం ఇది భ్రమరం ఈజ్ డిఫరెంట్ కీటకం ఈజ్ డిఫరెంట్ కీటకం అంటే చిన్న పురుగు మట్టి పురుగు భ్రమరం అనేది మట్టిపురుగు కాదు అది ఆ భ్రమరం వేరు భ్రమరం కీటకం భ్రమర కీటకం అనకూడదు భ్రమరం వేరు కీటకం వేరు భ్రమరకీటకం భ్రమర కీటకం అంటారు భ్రమరం వేరు కీటకం వేరు వామ్ అండ్ వా అంటారు కదా వాస్ప్ అంటారు ఇంగ్లీష్లో వామ్ అంటే కీటకం వాస్ప్ అంటే భ్రమరం వామ్ అంటే డబ్ల్యుఆర్ఎం వామ్ అంటే కీటకం పురుగు చిన్నది అదొక కీటకం అది మట్టిలో ఉంటుంది ఈ భ్రమరం ఏం చేస్తుంది తెలుసండి అది వెళ్ళి వెనక దాని ఒక తోక ఉంటుంది కదా దాన్ని పెట్టి పొడుస్తుంది అది పొడిచి గు అనిపిస్తుంటుంది అది ఈ కీటకానికి మట్టిలో ఉంటుంది ప్రపంచం ఏం కనపడదు ఇంకా అదే విని విని విని విని విని దాని ఆలంబన దాని ఆలంబన చేసి అసల్ దానికి దీనికి అసలు సంబంధమే లేదు అసలు ఆ భ్రమరం ఆ కీటకానికి తల్లి కాదు అది కనలేదు మట్టిలో ఉన్న పురుగుని గుర్తించి ఇది వెళ్ళి అని ప్రభావితం చేస్తుంది ఎంత ప్రభావితం చేస్తుందంటే అది పెద్దదయ్యి మట్టి పెకలించుకుని తన గూడిని పగలగొట్టుకుని బయటకు వచ్చేటప్పుడు అది కూడా భ్రమరమ్మై భ్రమరమే భ్రమే బయటకు వస్తుంది ఎలా భ్రమర కీటవత్ కీటకం భ్రమరమైపోయింది ఎందువల్ల అదేక చింతనం అలాగనే ఇక్కడ కూడా ఎవరైతే ఈ ప్రకృతిని నామరూపాలమైన నామరూపాత్మకమైనటువంటి ప్రకృతిని అహం మమ అనేటువంటి రెండు వృత్తుల్ని ఛేదనం చేస్తూ దాన్ని విచారణ చేస్తూ అంతర్ముఖత చెంది స్వరూపస్థితికి వెళ్ళి కూర్చున్నటువంటి వ్యక్తికి జీవన్ముక్త స్తూర్వోపాధి గుణాం స్త్యజేత్ పూర్వోపాధి అంటే ఈ జ్ఞానం కలగక ముందున్నటువంటి ఉపాధులేంటి స్థూల ఉపాధి సూక్ష్మ ఉపాది కారణ ఉపాధి ఉన్నాయి కదా ఈ ఉపాధులన్నింటినీ కూడా త్యజేత్ విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేశాడండి ఇంకైతే జ్ఞానం కలిగితే వెళ్ళిపోతాయో ఏమోనండి ఏం విడిచిపెట్టడం అంటే వాడు అర్థమైందా విడిచిపెట్టాడంటే వాడు ఎలా వదిలేడు నేను వేసుకున్న బట్టలు ఉన్నాయి అయిపోయింది ఇప్పుడు వెళ్ళి విడిచిపెట్టేస్తాను విడిచిపెట్టేసానంటే స్వామీజీ ఇంక వదిలేశారా మీరు సన్యాసం వదిలేశారా ఈ బట్టలు తీస్తాననుకోండి స్నానం చేయడానుకో మార్చుకుని వీళ్ళనుకో ఈ బట్టలు స్వామీజీ ఈ బట్టలు తీస్తాను మా అక్కడ పెట్టేశాను చూడండి స్వామీజీ సన్యాసం తీశారా బిబ్బే అలా కాదమ్మా నన్ను ఉతకండి వాడుకుంటాను అలాగనే ఈ జీవన్ముక్తులైన వాడు కూడా ఆ ఉపాధుల్ని త్యజించాడనంటే అర్థం ఏంటంటే వాటిని వాడుకుంటున్నాడంతే బాస్ తాను అవ్వడం వేరు వాడుకోవడం వేరు దీన్ని విప్పిపెట్టి మళ్ళీ ఉతికి చక్కగా దీన్ని మడత పెట్టి మళ్ళీ వేసుకుంటాము స్నానం చేసిన తర్వాత స్నానానికి ముందు దీన్ని విడిచి విడిచిపెట్టి నీళ్ళలో తడిపి ఉతికేసి ఆరేసి మళ్ళీ మడత పెట్టి పెడతాము అలాగని దేహేంద్రియ మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో పూర్వ ఉపాధి ఆ ఉపాధులన్నింటినీ కూడా అతను తేజెత్తు ఒక వాడుకునే వస్తువు అంతే ఇంకా ఒక్కడికి కూడా ముందుకు వెళ్తున్నారు సచ్చిదానంద రూపత్వా సచ్చిదానంద రూపం వాడి స్వరూపం ఏమిటి ఇప్పుడు ఇప్పుడు పరిపూర్ణానందంటే హే హ ఏం లేవు ఇవన్నీ కూడా ఏంటి అసత్ అచిత్ దుఃఖము ఇదంతా అసత్యం అచిత్ అల్పం దుఃఖం కాబట్టి వీటిని పట్టుకోడు వాడు సచ్చిదానందరూపత్వాత్ సచ్చిద్స్వరూపమైనటువంటి ఆ స్వరూప స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అసద్రూపమే అసలు ఇవన్నీ లేదు ఇంకా అసలు ఇవి అన్నీ ఆ శబ్దాలే లేవు ఉండేది ఒకటే ఏకం స్థితి ఒకే స్థితి ఒకే స్థానం ఆ స్థితికి చేరుకున్నాడు వాడు ఎలా ఉంటాడండి ఇవన్నిటినీ సరే ఆ దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధుని సరే అసలు ఎలా ఉంటాడు వాడు ఒకసారి చెప్పండి వాడు ఎలా ఉంటాడా తీర్త్వాణవం హగ ద్వేషాది రాక్షసాన్ యోగి శాంత సమాయుక్త ఆత్మ రామో విరాజతే ఆ యోగి ఎలా ఉంటాడు శాంత సమాయుక్త శాంతమైన మనస్సు చూడండి మీరు ఒక నది హోరు పోరు లేకుండా ఉంటే అలా నిర్మలంగా అలా దాని యొక్క ప్రవాహం కూడా కనపడకుండా ప్రవహిస్తు ఉందనుకోండి ఆ ఒడ్డుకెళ్ళి కూర్చోండి ఎంత శాంతమైనటువంటి ప్రవాహం అండి చప్పుడు కూడా ఉండదు ఏదో చిన్న సల సల సల సల సల సల ఎక్కడ అది ఒడ్డుకి మధ్యలో ఏం లేదు ఏమి శబ్దం లేదు ఏమీ లేదు ప్రశాంతం కానీ కదులుతూ ఉంది అది అలా ఉంది నిలబడిపోయింది అనుకుంటామా లేదు కదులుతూ ఉంది కానీ ఆ కదలికలో హోరు పోరు లేదు అలాగే ఒక యోగి యొక్క జీవన శైలిలో కూడా ఆ హోరు పోరు టెన్షన్లు గోల గొడవలు గందరగోళాలు తిట్టడం కేకలు బొబ్బలు అరుపులు అథింగ్ ఇక్కడ అంటున్నారని శంకర్లు యోగి శాంత సమాయుక్త ఆత్మ రామో విరాజతే ఏమంటే ఒకవేళ జ్ఞానం ఉందనుకోండి ఆయన అలా ప్రవర్తించాడని నా ఆ ప్రవర్తన జ్ఞానం ఉంటే రాదు బస్ ఒకటే మాట అంతే చాలామంది అంటారు ఏమంటే ఆయన మంచి జ్ఞానండి మీరెవరంటే చెప్పడానికి మంచి జ్ఞానం మీరు ఏమన్నా మార్కులు వేయాలా ఆయన జీవుడు వేరు దేవుడు దేవుడు వేరు అంటున్నారండి ఇంకేంటిది ఇదేంటిది జీవుడు వేరు దేవుడు వేరు అంటున్నాడా నువ్వేమో వాడు చాలా మంచి జ్ఞానం అండి అని సర్టిఫై చేస్తా ఇంకేంటి మంచి జ్ఞాని చెడ్డ జ్ఞాని ఇద్దరు ఉంటారా ఎన్ని మన వికల్పాలే మనం వెళ్ళి మన బురదంతా నెత్తిమీద కొట్టడమే అవతల వాళ్ళకి వాడు జ్ఞాన అజ్ఞాన నీకెందుకు నువ్వు జ్ఞానివే అజ్ఞానివే నీకు జ్ఞానం ఉందా లేదా అది ఆలోచించే బాస్ ఏమండి ఆయన జ్ఞానం అంటారా ఇప్పుడు ఏంటి నీకు నీకు వచ్చి దానివల్ల ఆయన రాదు ఒకడు జ్ఞాని అయినా ఇంకొకటి అజ్ఞాని అయినా నీకు పోయింది లేదు నీకు వచ్చింది లేదు నువ్వు జ్ఞానివైతేనే పొందపడుతున్నావు నిన్ను ఉద్ధరించుకో నిన్ను తరింపజేసుకో అందుకని ఇలా వద్దు ఎప్పుడు కూడా ఇలానే ఇలా వద్దు ఎప్పుడు ఎలాగా ఇలాగనే కాబట్టి ఇక్కడ తీర్త్వా మోహార్ణవం హాగద్వేషాది రాక్షసాన్ మోహార్నవం అంటే మోహం అనే సముద్రం వాడు దాటిపోయాడు ఇక మోహం లేదు వాడికి మోహం అని అంటే ఏంటి తెలుసండి మోహం అంటే ఏంటి మోహం అంటే ఏంటి భ్రమ మోహం అంటే ఏంటి భ్రమ ఎందుకు భ్రమ లేదు అయ్యున్నదాన్ని గుర్తించాడు వాస్తవాన్ని తెలుసుకున్నాడు ఇక భ్రమలు లేవు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక తల్లికి ఇద్దరు పిల్లల్ని ఒకటేలా చూస్తుంది తల్లి వీడికి ఒక ఆరేళ్ళు ఏడేళ్ళు పెద్దవాడికి చిన్నవాడికి మూడేళ్ళు ఈ తల్లి ఏం చేస్తుంటే ఇద్దరికి రెండు బిస్కెట్లు ఇచ్చింది ఒకటి ఏంటంటే కోడి బిస్కెట్ కోడి ఇంకొకటి ఏంటంటే చేప వీడికి తీసుకొని ఈ పెద్దవాడు ఏం చేసాడు కోడి బిస్కెట్ తీసుకున్నాడు చేప బిస్కెట్ తీసుకున్నాడు పెద్దవాడు చిన్నవాడేంటి కోడి బిస్కెట్ తీసుకున్నాడు ఈ పెద్దవాడు అన్నాడు అబ్బా నాకు చేప తీసావా స్పీడ్కి వెళ్ళిపోతుంది ఏళ్ళలో అలా ఇలా అన్నాడు వీడన్నాడు నాకు చేప కావాలి నాకు కోడొద్దు నాకు చేప కావాలన్నాడు నాకు చేప బిస్కెట్ కావాలి నాకు కోడి బిస్కెట్ వద్దు అన్నాడు వీళ్ళిద్దరూ పోట్లాట అప్పుడు తల్లి వచ్చి పెద్దవాడికి చెప్తుంది రేపు ఇచ్చేవాడా ఇచ్చేయ్ ఏదైతే నేను తినేది ఒకటే కదా బిస్కెటే కదా ఇచ్చేయంట వాడు చాలా ఆనందంగా ఇస్తాడు చేప బిస్కెట్ ఇచ్చి కోడి బిస్కెట్ తీసుకుంటాడు మళ్ళీ తల్లి పిలుస్తుంది ఏరా హ్యాపీయా ఇప్పుడు అంటే చిన్నవాడు అంటాడు నాకు చాప బిస్కెట్ ఇచ్చింది అంటాడు ఎప్పుడంటే నాకు కోడి బిస్కెట్ వచ్చింది ఓకే ఐఎమ్ హ్యాపీ అప్పుడు పక్కకెళ్ళి వాడి ఫ్రెండ్ దగ్గర అంటాడు వ్యధ వీడికి అర్థం కావట్లేదు కోడి బిస్కెట్ పెద్దది చాప బిస్కెట్ ఇచ్చిన్నది నేను అందుకనే ముందుగా ఇది తీసుకుంటే నాకు అది కావాలంటాడని ముందు ఇది తీసుకున్నాను అందుకని నా చేప గొప్పదేనాను వాడు పడిపోయాడు మాయలో ఏదైతే నేను తినేది బిస్కెట్ని చూసారా బుద్ధి వాడికి అవివేకం వాడికి బొమ్మల మీదకి వెళ్ళిపోయింది అమ్మ మీద లేదు మనస్సు వీడికి ఎక్కడుంది బొమ్మ మీద ఉంది రూపం మీద ఉంది స్వరూపం మీద లేదు పదార్థం మీద ఉంది యదార్థం మీద లేదు వస్తువు మీద ఉంది వాస్తవం మీద లేదు అందుకనే వీడి ఏడుపు పెడబులు గోళ గందరగోళం వచ్చిన తర్వాత నవ్వుకుంటున్నాడు కానీ ఫోంగొట్టుకుంది చాలా పెద్దది పోంగొట్టుకున్నాడు కానీ వాడు ఏడుపు లేదు పెడబొబ్బలు లేవు ఏమీ లేదు అది వచ్చినప్పుడు అబ్బబ్బ నాకు చేప పిస్కెట్ అన్నాడు వేసాడు వాళ్ళ పడిపోయాడు వీడు అది దొరికింది ఎనీవే ఇదర్ వే తింటే పదార్థం ఒకటే యథార్థాన్ని గుర్తించిన వాడికి ఇంకా పదార్థం పట్ల మోహం ఉండదు అలానిక్కడ కూడా జ్ఞానికి ఎప్పుడైతే యథార్థాన్ని పొందాడు ఆ జీవన్ముక్తుడు జీవన్ముక్తుడు అని అంటే ఇక్కడ చాలా పెద్ద విశ్లేషణ జీవన్ముక్తుడు జీవన్ముక్తుడు అని అంటే జీవించి ఉండగానే వాడు ముక్తుడయ్యాడు విదేహముక్తి అని అంటే చనిపోయిన తర్వాత విముక్తుడయ్యాడు నా అభిప్రాయం ఏంటంటే విదేహముక్తి నేను పెద్దగా ఒప్పుకోను అంటే ఒప్పుకోను అంటే ఇప్పుడు లేనిది చచ్చిన తర్వాత వస్తాడంటే ఎక్కడి నుంచి అది చచ్చిన తర్వాత అయ్యాడో లేదో అనవసరం ఇప్పుడే అవ్వాలి ఈ రోజే ఈ క్షణమే పొందాలి ఇప్పుడు జైల్లో ఒకరిని పెట్టాడు అనుకోండి వాడి మీద పెద్ద న్యాయ విచారణ జరుగుతుంది ఆఖరికి కోర్టులో తేల్చారు ఆ వీడు చాలా పాప మంచివాడే వీడికి ఈ రకమైనటువంటి శిక్ష పడింది కాబట్టి కోర్టు ఏంటంటే వాళ్ళని మందలించి వీడికి ఏదో దానికేంటి పరిష్కారం దీనికి ఏంటంటే దానికి ఏదో ఇచ్చేసి వాడికి అన్నీ ఇది ఇచ్చేసి వీడిని విముక్తిని చేసింది ఒకటి బ్రతుకున్నాడు వచ్చాడు అబ్బా ఇప్పుడు ఒకడి మీద నేరారోపణ జరిగింది వాడు జైల్లోనే ఉండి చచ్చిపోయాడు ఇప్పుడు వాడిని విముక్తి చేస్తారు అక్కడ పెట్టుకుంటారేంటి ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళని పిలిచి అప్పచెప్తారు పట్టుకుపోందని అక్కడ చచ్చిన తర్వాత విముక్తే ఆడు ఎవడికి లాభం ఇప్పుడు అర్థమైందా మీకు జీవన్ను ముక్తహ విదేహముక్తహా అది దేహం పడిపోయిన తర్వాత జైలు వాళ్ళు ఎలాగో మనవల్ని పిలిచి బాబా పట్టుకుపోవాడు పోయాడు ఇగో తీసుకుపో ఏం చేసుకుంటారని అంటారు ఈ తీసుకెళ్తే మనకు లాభం ఏంటి అక్కడ ఉండి ఏంటిది నా దృష్టిలో విదేహముక్తి అంటే అంతే జీవన్ముక్తత్వం అది బృతి ఉండగానే ప్రాణం ఉండగానే అనుభూతి పొందుతాం మనం రెండోది దానివల్ల మనం అనుభూతి పొందడం కాదు మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఆ దీపం వెలిగించగలుగుతాం అర్థమైందే కాబట్టి ఆ జీవన్ముక్తిని ఎలా ఉంటాడు తీర్త్వా మోహార్ నవం రాగద్వేషాది రాక్షసాన్ హత్వా రాగద్వేషాది రాక్షసుల్ని తీసేసేదాడు వాళ్ళిద్దరినీ చూడండి రాక్షసుల్ని తీయక్కర్లేదండి గుర్తుపెట్టుకోండి ఈ ఉపమానం మీరు శ్రద్ధగా చూడండి రాక్షసులు ఇద్దరూ కూడా ద్వారపాలకులయ్యారు ఎవరికి దేవుడికి దేవాలయంలో దేవుడి యొక్క గర్భాలయం బయట ఇద్దరుంటారు కూరలు మీసాలు అది ఇది కత్తి కఠారులన్నీ పట్టుకుని ఇద్దరు ఉంటారు వాళ్ళెవరు రాగ ద్వేష కానీ లోపల దేవుడున్నాడు మనం రాగద్వేషాలని చూస్తామా దేవుణ్ణి చూస్తామా దేవుణ్ణి చూస్తే రాగద్వేషాల మీద బుద్ధి వెళ్దు దేవుణ్ణి విస్మరించి దాని దీన్ని చూస్తుంటే రాగద్వేషాల మీదకి దృష్టి వెళ్తుంది అలాగనే నువ్వు కూడా స్వరూప స్థితిని పొందినప్పుడు ఈ రాగద్వేషాలు ద్వారపాలకులై ఉంటారు ఏమి ఇబ్బంది లేదు నీ లోపలికివని రానివడు దేని పెడితే దాని రా వాళ్ళు నీకు ద్వారపాలకులైపోతారు అర్థమైందా ఇక్కడ కూడా రాగద్వేషాది రాక్షసాన్ హత్వ మోహార్నవం తీర్త్వా ఎప్పుడైతే ఈ రాగద్వేషాలని వాడికి ద్వారపాలకుడుగా చేసుకున్నాడో వీడు దేవుడు అయిపోయాడో ఇంక మోహమేముందండి ఇంకా ఏ మోహం లేదు అందుకనే దేవుడి దగ్గరికి మనం కొబ్బరికాయ పట్టుకెళ్తే రెండు మనకే ఇచ్చేస్తారు ఏది పట్టుకెళ్ళినా మొత్తం మనకే వస్తుంది అర్థమైందే బోధపడుతుందా మీకు దేవుడికి ఏది మనది అక్కర్లేదు మనది ఏదో కావాలని అతను అంగగలు ఆరుతూ అల్లలు ఆరుతూ అక్కడ నిలబడలేడు వాడు కాబట్టి మీరు ఏమి ఇచ్చిన అది మళ్ళీ మీదే అలాగనే ఈ మోహము రాగద్వేషాలు దాటాడనుకోండి వాడికి దేంతోనూ పని ఏది అలా ఉన్నా అలా ఉంటుంది అంతే ఫినిష్ బాస్ హాయ్ ఆ స్థితి ఆ స్వరూపం అక్కడెలా ఉంటాడు యోగి శాంత సమాయుక్త ఆ యోగి శాంత సమాయుక్త అంటే ఆ సమత్వ స్థితి పొంది సమమంటే బ్రహ్మ అనర్థం సమ అనే శబ్దం ఎప్పుడు వచ్చినా గుర్తు పెట్టుకోండి బ్రహ్మ పరమాత్మ అంతే నిర్దోషం హి సమం బ్రహ్మ కృష్ణుడిచ్చేశాడు సమ అనే శబ్దానికి అర్థం బ్రహ్మ ఆ బ్రహ్మస్థితిని ఆ సమాయుక్త అనంటే సమ్యక్ యుక్త ఆయుక్త అని అర్థం ఆ సమంత యుక్త అని అర్థం కానీ దాని యొక్క నిజమైన అర్థం ఏంటంటే సమాయుక్త సమ అంటే బ్రహ్మ చేత బ్రహ్మస్వరూపమై ఉన్నటువంటి వాడు ద పర్సన్ హూ ఈస్ ఎండోల్డ్ విత్ బ్రహ్మన్ హూఈస్ కంప్లీట్లీ ఆ బ్రహ్మతత్వాన్ని సంపరిపూర్ణంగా తానయ్యున్నటువంటి వ్యక్తికి శాంత చిత్త ఆ మనస్సు ఎలా ఉంటుంది శాంతంగా ఉంటుంది అదే ప్రశాంతంగా ప్రవహించే నదిని చూస్తే ఎక్కడ సుడులు ఓడులు ఆ హోరు పోరు గోళ గట్రా ఏ ఉండదు ప్రశాంతంగా ఉంటుంది నిర్మలంగా ఉంటుంది కదా ఎంత హాయిగా ఉంటుంది అలాగనే ఒక యోగి యొక్క సన్నిధికి మనం వెళితే ఒక ఆత్మజ్ఞాని సన్నిధికి వెళితే అది ఉంటుందండి అలజడి ఉండదండి ఇప్పుడు గొప్ప బ్రహ్మజ్ఞాని పేరుకు రాసుకుంటాడు బ్రహ్మజ్ఞాని ఆత్మజ్ఞాని లేకపోతే వేదాంత కంటిరవా డిండిరవా డిండిమా ఇయో రాసుకుంటాం ఎందుకండి పుస్తకాల్లో అచ్చయించుకోవడం వేస్ట్ ఇక్కడ ఉండాలి అచ్యుతుడు అవ్వాలి పుస్తకాల్లో వచ్చవ్వకూడదు పుస్తకాల్లో వచ్చేందుకు సత్యుపుచ్చు కదా ఎందుకది వచ్చేందుకు అచ్చంగా ఉండాలి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ సన్నిధికి వెళ్ళగానే ఏమిటో తెలియని ఆనందం మీరు గమనించండి ఇంట్లో చంటి పిల్లాడు ఆడుకుంటున్నాడు అనుకోండి అక్కడికి ఇంకా ఏ మాటలు కూడా ఆడుకుంటున్నాడు అలా కూర్చొని ఆడుకుంటున్నాడు అనుకోండి మీరు అక్కడికి వెళ్ళి కూర్చున్నారనుకోండి అసలు మీకు తెలియదు మీరు ఆడేస్తుంటారు తెలియక మిమ్మల్ని వాడు ఏమైనా ఆడమంటాడా అసలు ఏమంటాడు వాడు అలా చూస్తుంటాడు వాడు అలా బొమ్మలు ఎలా పట్టుకుని పాపం అలా నవ్వుతో చూస్తుంటాడు మిమ్మల్ని మీరు మీకు తెలియకుండానే బొమ్మ తీసి ఆడే ఆ ఆడేసుకుంటారు మీరు అంటే ఆ సన్నిధికి వెళ్ళగానే మనం మన పెద్దరికాన్ని అన్నింటినీ వదిలేస్తాం మర్చిపోతాం ఈ కల్పనలన్నీ పక్కన పెడతాం మనం కూడా అందులో లీనమైపోతాం అదే పెద్దవాడు వచ్చాడు ఒక యాభై వాడు వాడు వచ్చాడు అనుకోండి మనం కూడా రాగద్వేషాలు వచ్చేసే వ్యక్తిత్వం వచ్చేసి అన్నీ వచ్చేస్తాం మళ్ళీ పెద్దరికం ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చేస్తుంది మళ్ళీ వాడు బయటికి వెళ్ళిపోయాడు ఏ సన్నిధి ఆ సన్నిధి దా యథార్థం ఇది యోగీశాంత సమయక్త ఆత్మ రామో విరాజతే అసలు వాడి సన్నిధికి వెళితే భయం ఉండదట ద్వేషం ఉండదు రాగం ఉండదు కామం ఉండదు క్రోధముండదు అసలు ప్రపంచమే మరిచిపోతామండి అది వాడి సన్నిధి అందుకనే ఆ కృష్ణుడి సన్నిధికి జంతువులు వెళ్ళినా అలా వెళ్ళిపోయి ఆ మత్తులోకి వెళ్ళిపోయేవారండి ఆనందం ఆ రమణ మహర్షి చూడండి అక్కడ కూర్చుంటే ఆ సన్నిధి ఆయన దగ్గర అలా కూర్చుంటే ఏం అక్కర్లేదు ఇంకా అంతే అస్తే శంకర్లు ఆయన నడుస్తుంటే ఎందుకు అందరూ కూడా ఆ స్థితికి వెళ్ళిపోయారు రామకృష్ణ పరమహంస వివేకానంద అంతే ఆ స్థితిని అలవాటు చేసుకుంటే ఆ స్వరూప స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ స్థితికి ఎవరొచ్చినా సరే దీపం వెలిగించున్న దీపం సన్నిధికి ఏదొచ్చినా అది కూడా వెలుగుతుంది ప్రకాశిస్తుంది కదా దీపం లేని చోటికి ఏది అది కూడా చీకటి పడుతుంది మబ్బులోకి వెళ్ళిపోతుంది అలాగనే యోగి ఆ సమ్యక్ విజ్ఞానవాన్ యోగి ఆ స్థితి ఏంటండి ఇంత స్థితి అది అదంతా మీకు రావాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా బాహ్యానిత్య సుఖాసక్తిం హిత్వాత్మసుఖ నిర్వృతే స్వాంతరేవ ప్రకాశతే బాహ్య అనిత్య సుఖ ఆసక్తిం హిత్వా ఆత్మసుఖ నిర్వృతే ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ చూ అక్కడి నుంచి సుఖం వస్తుంది ఇక్కడి నుంచి సుఖం వస్తుంది లేదు అక్కడి నుంచి సుఖం ఇక్కడి నుంచి సుఖం ఉండదు దాని మీద ఆపేక్ష లేదు వాడికి అందుకని ఎలా ఉంటాడనంటే వాడి స్థితి ఆకలి ఎవరైనా అన్నం పెడితే హాయగా తింటాడు అలిసిపోయాడనుకోండి నిద్ర వస్తుంది హాయిగా పడుకుంటాడు వస్త్రాలు ఆచ్ఛాదన ఉన్న దాంట్లో మంచి వస్త్రాలు కట్టుకోవడం ఇది లేదు అది ఉంది ఇది కావాలి అది వాడు ఇది వీడు ఈ కల్పనలు ఈ వికల్పాలు ఈ ద్వైతాలు ఇవన్నీ ఉపశమనం అయిపోయాయి అది లేవు ఉంటాడంటే హాయ్ ఆనంద స్థితి ఏది ఉన్నా ఏది లేకున్నా అపూర్యమాన అచల ప్రతిష్టం సముద్రం ఆ స్థితి అక్కడికి వెళ్ళిపోతే బాహ్య అనిత్య సుఖ ఆసక్తి హిత్వా బాహ్యంగా తనకంటే అన్యమైనటువంటి సుఖాలను వస్తున్నాయి వాటిని మనం కొనుక్కోవాలి వాటిని తెచ్చిపెట్టుకోవాలి అది కావాలి ఇది కావాలి ఒక పేరు కానీ ఒక ప్రగల్భం కానీ ఒక వస్తువు కాని ఒక వ్యక్తి కాని ఒక దేశం కాని ఒక పదార్థం కానీ దేని మీదైనా సరే మనం దీని దీనివల్ల సుఖం వస్తుందని ఇచ్చేసామా అక్కడ వాడు బాహ్యాసక్తిహీ అది లేదు ఇక్కడ వీడికి ఎందుకని స్వరూపమే ఆనందం ఆ స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తికి ఎలా ఉంటాడండి ఘటస్థ దీపవత్ స్వస్థం కుండలో దీపం పెట్టారనుకోండి దానికి కన్నం పెట్టారనుకోండి ఆ కుండలో ఉన్న దీపం కుండని ప్రకాశింపజేస్తుంది దాన్ని పట్టుకుపోయేటప్పుడు బయట దాన్ని ప్రకాశింపజేస్తుంది చూడండి ఆ వెలుతురు అన్నిటికీ ప్రకాశింప అలాగనే వీడు ఎలా ఉంటాడంటే వాడు ఆ ఆనందాన్ని పొందుతూ ఉంటాడు వాడు ఆ ప్రకాశంలో ఉంటాడు ఆ చైతన్య స్ఫూర్తితో ఉంటాడు అక్కడ ఆ స్వరూపస్థితిని పొందుతూ ఉంటాడు ఆ సన్నిధికి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఆ స్ఫూర్తి ఆ ఆనందం ఆ స్థితి ఘటంలో ఉన్న దీపం ఘటాన్ని ప్రకాశింపజేస్తుంది దాని కన్నాలు పెట్టారు కనుక అది పట్టుకెళ్తుంటే పరిసర ప్రాంతాలని కూడా ప్రకాశింపజేస్తుంది అలాగనే ఈ ఘటంలో ఉండే ఆ చైతన్యం దీన్ని ప్రకాశింపజేస్తుంది దీని సన్నిధికి ఏదొచ్చినా దానికి ఇది ఘటమే ఎంట్రాదో ఘటం ముండి ఘట్టం అండి బాబు ఏం ఘటం బాబు ఇది ఇదే ఘటం ఘటస్థ దీపవత్ ఆత్మ ఈ ఘటనలో ఉండేది ఆత్మ స్వయం ప్రకాశతే దాని సన్నిధికి వచ్చిందన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తుంది అబ్బా అది జీవన్ముక్త దశ ఇంకా ఆయన ఇంకా ఇంకా ఏ స్థితులు ఉంటాయో దాని గురించి వివరిస్తారు ఇంకా ఆ స్థితుల గురించి మనం విన్న తర్వాత ఆ స్థితిని ఖచ్చితంగా మనం కూడా అలవరుచుకుంటాం